ప్రార్థిస్తామని పరిశుధుర వ మా తండ్రి ఏసే మీకు వదాలైనా మహోన్నతుడ మహిమ స్వరూపి మీకెంతో స్తోత్రాలనైనా ప్రవ్వ ఈ యొక్క గడిష్ట కాలం అంతా సురక్షితంగా కాపాడి సజ్జులెక్కలు నిలబెట్టినారు సన్నిధి నడిపించినారు మీ వాక్యాన్ని ధ్యానించే ఆసక్తిని అనుగ్రహించినారు దాన్ని మీకు ఎంతో వదనాలు ప్రవ్వ ఈ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తుండగా మీ యొక్క పరిశుధాత్మ నడిపింపు దయచండి వాక్యంలో నీ సత్యాన్ని మమ్మల్ని సిద్ధపరచండి ప్రభా ఇవి కొంత కష్టతరమైన వాక్యాలే కాని ప్రభా సమస్తం మీకు సాధ్యం ప్రభా మాకు బలమా బలనేతలు మీకు తెలిసినైనా మా యొక్క అవగాహన శక్తిని అభివృద్ధిపరచమని ప్రార్థిస్తున్నాం ఈ యొక్క వాక్యాలను చూసలాగా మా యొక్క ఆత్మీయతలను విప్పమని ప్రార్థిస్తున్నాం వీటిని అర్థం చేసుకుని ప్రభా వాటిని మేము అవలంబించాలా అనేకలకు అటువంటి సాక్షి బిడ్డలుగా మన మీరే మహిమానందమని యేసు క్రీస్తు పరిషత్ నామం ప్రార్థించిన తండ్రి ఆమె మనం గత రెండు వారాల నుంచి బురల తీర్పు అన్న అంశంని ధ్యానిస్తా ఉన్నాము రెండు వారాల మటుకు వాటికి సంబంధించిన ఉపోద్ఘాతాన్నే ధ్యానించినం ఇంట్రడక్షన్నే ధ్యానించినం ఈరోజు కూడా కొంత ఇంట్రొడక్షన్ ధ్యానించాల్సిందే ఎందుకంటే ప్రకటన గ్రంథం అంతా చిహ్న చెప్పబడ్డ పుస్తకం గ్రంథం కాబట్టి ఆ చిహ్న చెప్పబడ్డ వాక్యాలు మనకు అర్థం కావాలంటే ముందు ఆ చిహ్నాలు ఏందో అర్థం కావాలా అవి అర్థమైతే గాని అవి దేనికి సంబంధించినవి ఎందుకు రాయబడ్డాయి అన్న విషయాలు మనం గ్రహించలేము కాబట్టి పోయిన వారం మనము చూసుకున్న విధంగా తీర్పు దేవుని ఎంట యోధ ఆరంభ కాలము వచ్చున్నది అని పేతురు రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం పదిహేడవ వర్షంలో మనం ధ్యానించినాం పైగా ప్రకటన గ్రంథంలోని ఈ యొక్క అంశంలో ధ్యానించాలంటే యశాయ గ్రంథంలో ఒక వాక్యాన్ని మనం ధ్యనించాలా యశాయ గ్రంథము యాభై అధ్యాయం యాభై ఎనిమిదవ అధ్యాయము యశాగ్రంథము యాభై ఎనిమిదవ అధ్యాయము మొదటి మూడు వచనములు రెండు వచనములు తాళక బూర ఊదునట్లు ఎలుగెత్తి బిగ్గరగా కేకలు వేయుము కాబట్టి బూరల తీర్పు అనే అంశాన్ని మనం ధ్యానించకముందు వీటికి సంబంధించిన విషయాలు ముందుగా ధ్యానించాలా తాలక బూర ఊదినట్లు ఎలుగెత్తి బిగ్గరగా కేకలు వేయము వారు చేసిన తిరుగుబాటును నా జనులకు తెలియజేయము అది బూర ఊదనం అనేది దేనికి సంబంధించిందంటే జనులు తిరుగుబాటు తనం చేస్తున్నారు కాబట్టి వారికి తెలియపరచడానికి వరకు మనం బూర ఊదాలా అన్న విషయాన్ని యాకోబు ఇంటి వారికి వారి పాపములను తెలియజేయము యాకోబులో ఎటువంటి పాపం ఉండడానికి వీల్లేదు యాకోబులో ఎటువంటి మంత్రం లేదు ఇటువంటి అన్ని వాక్యాలు మనం గణించడం గాని ఇక్కడ ప్రవక్త ద్వారా మాట్లాడతాడు యాకోబు ఇంటివారు కాబట్టి యాకోబు అంటే ఇక మీదట యాకోబు అంటే మోసగాడు ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు ఇక మీదట నీ పేరు ఇస్రాయల్ అనబడదని దేవుడు మార్చిడు అతని పేరు రక్షింపబడ్డాక మార్పు పొందినవాడు కాబట్టి యాకోబు ఇంటివారు అన్నప్పుడు ఇస్రాయెల్ దేశం కదా యాకోబు ఇంటి వారు అని ఆరంభిస్తున్నాడు యాకోబు ఇంటి వారికి వారి పాపంలను తెలియజేయము యాకోబు ఇంటి వారికి వారి పాపం తెలియజేయాలా ఏంది వారి పాపం సగం సత్యం సగం అబద్ధంలో ఉండడమే అది సంపూర్ణంగా అబద్దంగా మారింది అన్న జీవితం తమ దేవుని న్యాయ విధిని నీతిని అనుసరించిన వారైనట్టు అనుదినము వారు నా యొక్క విచారణ చేయొచ్చు నా మార్గం తెలుసుకున్న నిత్య కనపరుచుదురు తమకు న్యాయమైన తీర్పులు తీర్చవల్లని వారు అడుగుదురు దేవుడు తమకు ప్రత్యక్షుడు కావాలని ఇచ్చాయించు దేవుడు నాకు బయలుపరచ బయల్పరచాలా దేవుడు నాకు కనిపించాలా అనే ఆసక్తి వాళ్ళకుంది కానీ వాళ్ళు చేస్తున్న పాపము ఒక దిక్కు పాపము చేస్తూ ఇంకొక దిక్కు దేవుడు ప్రత్యక్షం కావాలా దేవుడు అతను మాట్లాడాలా అని ప్రార్థిస్తారు కాబట్టి ఈ విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలా ఇస్రాయేలు అన్న యాకూబ్ అన్న ఒకటే కదా కాబట్టి ఇస్రాయేల్ అన్నప్పుడు మనకు బయలుపరచిన ప్రకారంగా దేవుడు దేవుని ఇస్రాయెల్ అన్నప్పుడు క్రైస్తవులకు సాదృశ్యం కాబట్టి వారు చేస్తున్న పాపంలని వారికి చూపించాలా అన్నదే బూర ఊదేవాడి పని అని జ్ఞాపకం చేయబడుతుంది దేవుని వాక్యాన్ని తెలుసుకోలే దేవుని వాక్యాన్ని జనించే ఉంది కానీ వారిలో మట్టు పాపం ఉంది ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు అందుకని బూరలి ఊది మీరు భరించద్దు వాళ్ళ పాపంని కాబట్టి తాళన్ కుండా బూరలని ఊదాలా అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి బూరల తీర్పు లేక ఇంగ్లీష్ లో ద జడ్జిమెంట్ ఆఫ్ ట్రంప్స్ లేక ట్రంప్ జడ్జిమెంట్స్ అంటారు ఇంగ్లీష్ లో ట్రంప్ అంటే బూర కాబట్టి ట్రంప్ ఎట్ బూరలు ఊదబడినప్పుడు జరిగే జరిగే తీర్పుకు సంబంధించిన విషయాలే మనము గత రెండు వారాల నుంచి ధ్యానిస్తున్నాం తర్వాత వారం మనము చూసిన విధానంగా జకడే గ్రంథము పాత చివరి భాగానికి వచ్చినప్పుడు దేశము లోని రెండు గుంపుల వారు తెగవేయబడి చతురు మూడవ గుంపును అగ్ని నుండి బంగారంను బంగారంను పుటము వేసి తీసినట్లు వెండిని శోధించినట్లు నేను వారిని శోధింతును సరే యాకుబు రాసిన పత్రికలో దేవుడు శోధించడు అని కూడా ఉంది వాక్యం నేను ఈరోజు సాయంత్రం చేసిన దేవుడు శోధించడు పైగా శోధింపబడడు కానీ శోధకునికి అప్పగిస్తాడు అని అయితే మటుకు మనం ఎన్నిసార్లు చేసాం దృష్ణ ఎవరైతే సత్యాన్ని ప్రేమించారో దేవుని వాక్యాలని సత్యాన్ని ప్రేమించారో అబ్బదన్ని నమ్మేటట్లు మోసపుచ్చ ఆత్మని దేవుడు వారికి వాక్యం చేసినాం దర్శన రాష్ట్ర ఎన్నిసార్లు మనం కాబట్టి ఆయన శోధించేవాడు కాదు కానీ శోధనకి అప్పగిస్తాడు యోగు జీవితాలు మనం చూస్తాము అహాబు జీవితాలు మనం చూసినాం అహాబు యహోవదేవుని ప్రవక్తలను ఏర్పరచుకున్నాడు వాళ్ళందరినీ సైతాన్ని ఏరీతిగా మోసగించిందో మనం చూస్తాం కాబట్టి దేశంలోని రెండు గుంపుల తెగవేబడి చచ్చినప్పుడు మూడో గుంపుని శమల బయటికి తీసుకొస్తా అన్నాడు అదే రీతిగా ప్రణంగప్పుడు ఆ ప్రసిద్ధమైన పట్టణము మూడు గుంపులుగా విభజింపబడడం మనం చూసినాం పోయినవరం కాబట్టి పాత నిబంధన కాలం వచ్చినప్పటికీ మూడు గుంపులుగా విభజింపబడ్డది కృత నిబంధన ముగింపు కూడా మూడు గుంపులుగానే విభజింపబడుతుంది అది కాబట్టి అవి మూడు ఇది మూడు కాదు పాత నిబంధన కాలంలో ఆరంభమైన ఆ ప్రవచనము ప్రకటన గ్రంథపు చివరి భాగానికి వచ్చినప్పటికీ సంపూర్తి అవుతుంది కాబట్టి మహాప్రసిద్ధి కలిగిన పట్టణం అది మహాప్రసిద్ధి కలిగిన పట్టణం అంటే ఎర్శలేం పట్టణమా లేక బబ్బులోని పట్టణమా మన ప్రభు పుట్టే టైంకి ఎరుసలేము ఏ రీతికి కూడా ప్రసిద్ధి కలిగినది కాదు సొలమూను కాలం వరకు ప్రసిద్ధి కలిగినది అది కానీ మన ప్రభు పుట్టే అది ప్రసిద్ధం పోగొట్టుకుంది అంటే దాని వైభవం పోగొట్టుకుంది కానీ చరిత్రాత్మికంగా చూస్తే బబులనే మహాప్రసిద్ధమైన పట్టణంలా కనిపిస్తుంది కాబట్టి ఓ రీతిగా నువ్వు ప్రశులేము మహాప్రసిద్ధి కలిగిన పట్టణం అనుకున్న బబులో రెండు ఒకటి రీతికి మనకు కనిపిస్తున్నాయి ప్రణగనందం చివరిగా వచ్చేప్పటికి కాబట్టి ఆ పట్టణము మూడు గా విభజింపబడడం అన్న విషయాన్ని మనం పోవరం చేసినాం తర్వాత ఈ మూడు గుంపుల గురించి మనం అనేక పర్యాలు విశదీకరించి ధ్యానించినాం వారి విశేషంగా ఈరోజు వాటిని క్లుప్తంగా వాటి యొక్క గుర్తింపులని జ్ఞాపకం చేసుకుంటున్నాం మొదటిదిగా మొదటి గుంపు ఈ ఏహెచ్ గ్రంథాల నుండి వాక్యము తర్వాత జకడే గ్రంథాల నుంచి మూడు గుంపు గుంపులకు సంబంధించిన వాక్యము ప్రడంగానికి వచ్చినప్పటికీ చివరి భాగాలు చేసిన మూడు గుంపుల వాక్యం అందులో మొదటి గుంపు ఏ రీతిగా గుర్తించబడుతుంది దాని చిహ్నపదిగా సూర్యుడు మొదటి గుంపు సూర్యుని చేత గుర్తించబడుతుంది దాని తర్వాత ఆకాశ పక్షుల చేత గుర్తించబడుతుంది మొదటి గుంపు తర్వాత వేసవి కాలపు గృహము అని గుర్తించబడుతుంది సమ్మర్ హౌస్ అంటారు ఇంగ్లీష్ దాని తర్వాత ద్వీపములోని క్రూర మృగములతో గుర్తించబడుతుంది మనకందరు తెలిసిన బహటంగా తెలిసిన గుర్తింపు ఏంటంటే తేళ్లు కాబట్టి మొదటి గుంపు తేళ్ల చేత గుర్తించబడుతుంది తేళ్ల చేత గుర్తించబడుతుంది తర్వాత మృగముల చేత గుర్తించబడుతుంది తర్వాత దక్షిణ భాగం చేత గుర్తించబడుతుంది మరియు ఇనుము ఇనుము చేత గుర్తించబడుతుంది కాబట్టి సూర్యుడు ఇనుము మృగములు ఆకాశ పక్షులు ఇవన్నీ ఒక గుంపుకి మొదటి గుంపుకి సాదృశ్యం తర్వాత గచ్చ పొదలు ముళ్ళ తుప్పలు గచ్చ పొదలకి ఉంది అది కానీ ప్రాణం కష్టపడి ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం అందుకు తర్వాత ఐగుప్తికి సాదృశ్యంగా ఉంది ఐగుప్తు ఫో రాజులు ఫరో సైన్యము తేళ్లకి సాదృశ్యంగా ఉంది దాని తర్వాత ఏషావు సంతతి లేక ఏషావు తేళ్లకి సాదృశ్యంగా ఉన్నాడు ఏదో వంశము తేళ్లకు సాదృశ్యం ఉంది ఇంకా అనేకమైన విధాలుగా దేవుడు మనకు చూపించాడు గతంలో ఈ రోజు మటుకు వాటిని సారాంశంగా మనం తీసుకుంటున్నాం రెండవ గుంపు కొన్నిసార్లు అర్థం చేసుకోవాలా అందుకే చిహ్న చెప్పబడ్డ అంశాలలో సింహాన్ని చూసినప్పుడు రెండు రకాల సింహాలు మనకు కనిపిస్తూ అవి రెండు కాని కన్ఫ్యూజ్ కావడానికి వీల్లే ఏ సింహము దేనికి సాదృశ్యం మన ప్రభువు కాక సైతానిక అదే రీతిగా ఏషావు అన్నప్పుడు కొన్నిసార్లు ఏ షావు సర్పానికి సాదృశంగా ఉంటాడు కొన్నిసార్లు తేళ్లకు సాదృశంగా ఉంటాడు ఎప్పుడంటే తన గుణగణాన్ని బట్టి తన నడవడిని బట్టి ఆ గుంపు ఈ గుంపు కానీ రెండో ఒకటి గుంపులను మనం ఎన్నిసార్లు చేసినాం సర్పములు తేళ్లు ఎప్పుడు కలిసి ఒకట విషయాన్ని కాబట్టి రెండవ గుంపు దేంతో గుర్తించబడింది ఆకాశ నక్షత్రముల చేత గుర్తించబడుతుంది కాబట్టి నక్షత్రములు అన్నప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాలా అవి రెండవ గుంపు సాదృష్టం ఏందా రెండో గుంపు సర్పములకు సాదృష్టం మొదటి గుంపు తేళ్లైతే రెండో గుంపు సర్పములు మూడో గుంపు గొప్ప జనం మనకు తెలుసు అవన్నీ కాబట్టి జాగ్రత్తగా పరిశీలించండి రెండవ గుంపు నక్షత్రంలకు సాదృష్టం ఒకసారి ఎందుకంటే నక్షత్రాలు రాలడం నక్షత్రం రాలడం అన్న విషయం ఓ రీతిగా ధాన్యాల గంధంకొస్తే నక్షత్రం అంటే దేవుని సేవకులకు సాదృశ్యం అవి రాలినాయి అంటే ఎందుకు పడిపోయినాయి దిగజారిపోయినాయి కిందికి పడిపోయినాయి కాబట్టి భక్తిహీనతకి దిగజారిపోయినాయి కాబట్టి సర్పంలు రాలడం సర్పంలు పడిపోవడం కిందికి వాడు కింది నుంచి సాతానుడు కింద పడడం నేను చూసినా అంటాడు వెలుగు మెరుపు వల్ల కింది పడిపోవడం నేను చూసినా అంటాడు దేవుడు కదా మన ప్రభు కానీ ప్రకృతి సహజంగా పడిపోయింది కాదు నా దృష్టిలో అది ఆత్మీయమైంది ఎందుకంటే ఆయన మొదటి నుంచి వీటిని ఉపాధిగా చెప్పింది ప్రపంచంలోని సేవ జీవితంలో అనేకులు నిజంగానే వాడు అక్కడ నుంచి పడవే పడ్డాడు కదా అంటే పలవరాజం మన మధ్యలో ఉన్నప్పుడు ఎట్లా పడిపోతుంది పలవరాజం మీ మధ్యలోనే ఉంది అది పైన ఎక్కడ ఉంది అక్కడ నుంచి కిందికి పడిపోవడానికి కాబట్టి మీ మధ్యలో ఉన్న వాళ్ళే పడిపోతున్నారు అన్నదానికి సాదృశ్యం కాబట్టి గొప్ప గొప్ప సేవకులు చివరికి పడిపోతారు అది ఆ నక్షత్రంలోకి సాదృశ్యం దాని తర్వాత పొలంలోని మృగములు దాని చలికాలం చలికాలం అన్న కూడా సర్పములకు సాదృశ్యం దాని చలికాలపు గృహము అని కూడా సింబా చిహ్నాలు మనం చూస్తాం బైబిల్లో కాలపు గృహంలో నివసిస్తారు అంటే కూడా సర్పములకు సాదృశ్యం తర్వాత అరణ్యంలోని క్రూర మృగములు అరణ్యం అంటే మీకు తెలుసు కదా ఎడారి ప్రాంతం ఎడారి ప్రాంతంలో క్రూర ఎడారి ప్రాంతంలో సర్పాలు ఆ ఇసుక మీద నడుచుకుంటా పోతాయి వాటికి గుణగణం ఉంది ఇసుకలో బరువు గల జీవనం సరిగా కానీ పాము మట్టు నడుచుకుంటూ పోతాయి సర్పం ఆ ఇసుక మీద నుంచి జారుకుంటే మంచి వెళ్ళిపోతుంది అది దానికి తెలిసి ఎట్లా ట్రిక్ నడుచుకుంటూ పోవడం కాబట్టి అది భూ జంతువులకి వెళ్ళ బహి బహు కుయుక్తి గలది కాబట్టి అది సర్పాకి సాదృశ్యం అన్న విషయాన్ని తర్వాత ఉత్తర దిక్కు ఉత్తరము కూడా సర్పములకు సాదృశ్యం దాని తర్వాత గచ్చపొదలు ముళ్ళతుప్పలు ముళ్ళ తుప్పలు సర్ తేళ్లకు సర్పానికి సాదృశ్యం గచ్చపొద అంటే ఏం తెలుసా ఎవరికైనా అవి కూడా ముళ్ళు ఉంటాయి పనికిరానియే కరెక్టే గచ్చపొదలు అంటే గుబురు గుబురుగా ఉంటాయి కానీ ఎండినట్టు ఉంటాయి గుంపుగా ఉంటాయి చీకటిగా ఉంటాయి లోపల కాబట్టి గచ్చపొదలంటే చాలా గుబురుగా ఉండి చీకటిగా ఉంటుంది దాంట్లో ముళ్ళ తుప్పలు ఎండిపై ముళ్ళు ఉంటాయి వాటికి గచ్చపొదలేమో గుబురుగా ఉండి దాని అది లోపల చీకటిలా కనిపిస్తుంది కాబట్టి గచ్చపొదలంటే సర్పాలకు సాదృశ్యం ముళ్ళ తుప్పాలంటేనేమో తేళ్లకు సాదృశ్యం కాబట్టి ఇవన్నీ చిహ్నాలు మనం చూస్తాం బైబుల్లో తర్వాత ఒక దశలో ఏదో మియులు అంటే కూడా సర్పాలకు సాదృశ్యం ఉదాహరణకి హే రోజును చూసినప్పుడు హే రోజు కూడా కనిపిస్తుంది మనకు ఒకసారి బైబుల్లో హే ప్రవచించినప్పుడు వాటిలో అహం వచ్చేస్తుంది వచ్చినప్పుడు అందరంటారు వీడేది దేవుని వలే ప్రవచిస్తుండారు అన్నప్పుడు వాడికి పురుగు తోచుతా తోలుస్తుంది కదా తల్చి వాడు పురుగు తోలిచినాక చనిపోతాడు కిందపాడి కాబట్టి చూడండి బాగా అర్థం చేసుకోండి ఆ దశలో ఏ మనకి సర్పంలా కనిపిస్తున్నాడు వాడు ప్రవచిస్తున్నాడు కానీ ఇంకొక దిక్కు మన ప్రభుని బంధించడము ప్రభుని చంపడానికి బయలుదేరడం ఆయన పుట్టినప్పుడు మనకి తేలలాగా కనిపిస్తాడు కాబట్టి తేలలాగా కనిపిస్తూ ఉంటారు ఏదో మీరు సర్పంలా కనిపిస్తూ ఉంటారు అన్న విషయాన్ని మనం తీసుకెళ్ళాలి కాబట్టి ఆ టైమింగ్ ని బట్టి లేక ఆ సూచనని బట్టి ఏ టైమ్ లో దాని గుణగణం ఎట్లుంటదో దాన్ని బట్టి అది సర్పమా తేలా అని నువ్వు గ్రహించాలా అది విధానం ఒక రీతిగా గొప్ప జనం కూడా సర్పమ తేలకే సాదృశ్యం ఎందుకంటే వాళ్ళతో కలిసి ఉంటది వాళ్ళ భాషనే మాట్లాడుతుంది వాళ్ళు చెప్పిందే కరెక్ట్ అంటే అన్నప్పుడు వాళ్ళ గుంపు అన్నట్టు ఇవన్నీ ఒక ఒక ఒకటి ఐడెంటిఫై అవుతా ఉంటాయి కానీ యుగ సమర్థికి వచ్చినప్పటికీ కరెక్ట్ గా విడిపోతాయి గుంపులు బూరల ద్వారా తీర్పులో మనం ధ్యానించినప్పుడు కూడా ఒక్కొక్క బూర ఊదినప్పుడు ఈ గుంపులు ఎట్లా విడిపోతాయి ఎట్లా వాటికి తగిన శిక్ష ఇవి పొందబోతున్నాయి అవన్నీ క్లియర్గా ఉంటాయి ఈ లోకంలో ధ్యానించిన విధానంగా వేరేగా ఉంటాయి మన బైబుల్ కాలేజెస్ లలో ఈ తీర్పులకు సంబంధించిన విషయాలు ధ్యానించినప్పుడు బహుగా భిన్నంగా ఉంటుంది మనం ధ్యానించడానికి అది పట్టుకోవాలన్నా ఇది పట్టుకోవాలన్నా అనేది నీ మీద ఆధారపడింది నీ నీ తీర్మానానికి ఆధారపడింది అది ప్రకృతి సహజంగా చెప్పబడింది ఎందుకంటే ఆ ధ్వనులన్నీ ఆ బూరలు ఊదినప్పుడు దేశాలకు సంబంధించిన రాజులకు సంబంధించిన విషయంగా ప్రకృతి సహజంగా చెప్పబడుతూ ఉంటాయి అది కరెక్టా లేక ఆత్మీయంగా చూపించబడ్డ ఈ విషయాలు కరెక్టా ఖచ్చితంగా మనకి ఆ డౌట్ ఉంటది అక్కడే నీ ప్రార్థన ను ప్రభుని ప్రార్థించి ప్రవ్వా ఎట్లా దీన్ని విభజించి నేను ధ్యానించాలా ఏ రీతిగా వీటిని అర్థం చేసుకోవాలా ప్రవ్వ ఇది బహు కష్టకరమైనది ఎందుకంటే ఇందులో జ్ఞానం ఉన్నది అంటాడు ప్రకటన గ్రంథం ధ్యానించేవాడు ఆశీర్వాద ఆశీర్వదం పొందినవాడు అని ఉంది వాక్యం దీని ధ్యనించేవాడు బహుగా ఆశ్రయింపబడ్డవాడు అని ఉంది ఎందుకంటే అవి అంత సునాయంగా అర్థం కావాలి వాటిని అర్థం చేసుకోవాలంటే చాలా ప్రయాసం అవసరం ప్రార్థన అవసరం ఉపాసనం అవసరం ఎంతగానో వాటిని దీర్ఘంగా దీర్ఘ వాటిని అన్నిటి క్షుణ్ణంగా పరిశీలించాల పరిశీలించి దాన్ని అర్థం చేసుకొని చెక్ చేసుకోవాలి ఒకరితోనొకరు దాని తర్వాతనే స్వీకరించాలా ఎప్పుడైతే స్వీకరిస్తావో అది నీ జీవితంతో ఒక భాగం ఆ సత్యం కాబట్టి కల్దీయులు అన్నప్పుడు బాగా అర్థం చేసుకోవాలా కల్దీయులు అన్నప్పుడు సర్పములకు సాదృశ్యం అసూరియులు అంటే కూడా సర్పాలకు సాదృశ్యం కానీ ఐగుప్తంటే తేళ్లకు సాదృశ్యం వాటిని జాగ్రత్తగా పరిశీలించుకోవాలను మూడవ గుంపు గొప్ప జనానికి సాదృశ్యం ఈ గొప్ప జనానికి సంబంధించిన సూచనలు ఏంటంటే మొదటిదిగా చంద్రుని చేత పోల్చబడింది చంద్రుడు అనగానే చంద్రుడు చీకటి శ్రేణి చంద్రుడు కాంతిని కోల్పోతాడు కాబట్టి కాంతిని కోల్పోవడం కాంతి అంటే వెలుగు వెలుగు అంటే మన ప్రభు కాబట్టి చంద్రుడు కాంతిని పోగొట్టుకుంటాడు అన్నప్పుడు అర్థం ఏంటంటే మన ప్రభుని విడిచిపెట్టింది అని అర్థం మన ప్రభు ఈ లోకానికి వెలుగు ఆయన స్వీకరించిన మనమే లోకానికి వెలుగు కాబట్టి ఆ కాంతిని పోగొట్టుకుంటున్నాడు చంద్రుడు కానీ ప్రకృతి సహజంగా చూస్తే ఈ రోజు వరకు కూడా వాటి కాంతి ఏం సూర్యుని సూర్యుడు ఆ దాన్ని వేడి పెరుగుతూనే ఉంది రోజుకి రోజుకి సైంటిస్ట్ కూడా అదే చెప్తున్నారు సరే మనం మన కాలంలో వేడి పెరిగిపోతుంది అనేసి మనం అనుకుంటున్నాం హైదరాబాద్ లో యాభై సంవత్సరాల క్రితం ఇంత హీట్ ఉండేదంట అని పేపర్లలో చూస్తూ ఉంటాం యాభై ఏళ్ల క్రితం అయిన రికార్డు మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయింది అని చెప్తా ఉంటారు కానీ సూర్యుని వేడి రోజు అధికమవుతుంది అది దాని వైశాల్యం పెరుగుతుంది అని చెప్తున్నారు అది మళ్ళీ పెరిగి ఒక రోజు బ్లాస్ట్ అవుతుందా బాబ్లాగా సంబంధించింది కాదు ఈ వాక్యాన్ని ఇవి ప్రకృతి సహజంగా అర్థం చేసుకుంటున్న వాక్యాలు ప్రకృతి ప్రకృతిలో మార్పులు కానీ ఆ మార్పుల వెనక ఒక ఆత్మీయ సత్యం అని మన ప్రభు చూపిస్తుంది మనకి అది ఉచ్చనిపో అది ఈ యొక్క సృష్టి దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తుందంట ఎప్పుడు నన్ను విమోచిస్తారా వీళ్ళని కాబట్టి అవన్నీ చిహ్న పరంగా చెప్పబడ్డాయి నిజంగా ప్రకృతి నువ్వు ఎట్లా విడిపిస్తావు చెప్పు ఈ ప్రకృతిని విడిపించగలవా నువ్వు ఈ ఈ లోకాన్ని చల్లపరచగలవా నువ్వు ఎంత చేయగలవు చేయగలవు అవన్నీ ఆత్మీయంగా చెప్పబడ్డాయి బైబుల్ అంతా చిహ్న పరంగా చెప్పబడ్డ వాక్యం అని అర్థం చేసుకోవాలి కాబట్టి మొదటిదిగా గొప్ప అంటే చంద్రుని చేత గుర్తించబడుతుంది రెండవదిగా గొర్రె చేత గొర్రెల చేత గుర్తించబడుతుంది దాని దూడలు దూడల గురించి మనం ఎక్కడ అందిస్తామో అప్పుడు అర్థం చేసుకోవాలా అది గొప్పజనంకి సాదృశ్యం దాని తర్వాత మేకపోతులు దాని తర్వాత మనం చూస్తాం సముద్రపు చేపలు గొప్ప జనానికి సాదృశ్యం దాని తర్వాత లోయలోని పౌరములు లోయలోని పౌరము అన్నప్పుడు అది గొప్ప జన సాదృశ్యం అవన్నీ లోయలో ఇరికిపోయినాయి అన్న విషయాన్ని మనం అర్థం చేసుకుంటాం మల్టీట్యూడ్స్ ఇన్ ద వ్యాలీ ఆఫ్ డెసిషన్ ఎక్కడ చూసినా వాక్యం నా గ్యాప్ చూపిస్తాయి దొరికినప్పుడు నేను చూపిస్తాను మీకు వాక్యం తర్వాత బండసందులో ఉన్న పౌరమ బండసందులో ఉందన్న పౌరం కరెక్టే ఏషే గ్రంథంలో చూస్తామా పరమగీతంలో చూస్తాం కాబట్టి పౌరములు అన్నప్పుడు గొప్ప జనానికి సాదృష్టం మన ప్రభు కాలంలో చూస్తాం ఆయన మందిరానికి వచ్చినప్పుడు నా దేవుని మందిరాన్ని మీరు దొంగల గుహ మార్చేటనేసి ఆ రూపాలు మార్పిడి చేస్తున్న వారిని అందరినీ తరిమేస్తాడు తరిమేసి ఆ రాళ్లు బండలన్నీ కింద పడేస్తాడు టేబుల్స్ ని తర్వాత ఆ పౌరములన్నిటినీ గాలికి విడిచిపెట్టేస్తాడు కదా గొర్రె పిల్లలన్నిటినీ బయటకు విడిచిపెట్టేస్తాడు ఆయన గొప్ప జనానికి విడుదల కల్పించడం కోరుకు అన్న ఆత్మీయ సత్యాన్ని మనకు అక్కడ చూపిస్తున్నాడు కానీ దాన్ని ఆ రీతికి ఎప్పుడు ధ్యానించం బైబుల్లో ఆరాధన సమయంలో కూడా నా తండ్రిని మీ ఇంటిని మీరు దొంగలు గుహ మార్చుకున్నారంటే మీరు దొంగలు మీరు దొంగలు ఎట్లయినారు ఎవరిని దోచుకుంటున్నారు గొర్రెన్ని దోచుకుంటున్నారు పవరులను ఆ అది ఆత్మీయ చిహ్నాన్ని చూపిస్తుంది అక్కడ మనకి కాబట్టి తర్వాత మగ శిశువు ప్రణ ప్రణా మనం చూస్తాం కదా మగ శిశువు అన్నప్పుడు కూడా గొప్ప జనానికి సాదృశ్యం దాని తర్వాత ఇద్దరు సాక్షులు అన్న కూడా గొప్ప జనానికి సాదృశ్యం తర్వాత మిగిలిన శేషము అని ఎక్కడ చూస్తామో అది గొప్ప జనానికి తర్వాత ఇప్పుడు చూడండి అదే రీతిగా ఐగుప్తు కూడా గొప్ప జనానికి సాదృశ్యం అసూరు గొప్ప తర్వాత కేదారు ప్రాంతం గొప్ప జనం హాజూరు ప్రాంతం గొప్ప జనానికి అష్కెలోను అనే ప్రాంతం ఇవన్నీ చూస్తాం మనం బైబుల్ పేర్లు ఈ పట్టణాల పేర్లు ఇవన్నీ గొప్ప జనానికి సాదృశ్యం అన్న విషయాలు మనం అర్థం చేసుకోవాలా గాడిదలు దేనికి చెప్పండి మీకు కూడా అర్థమైంది ఇప్పుడు గాడిదలు దేనికి సాదృశ్యం సాధారణంగా గాడిదలు అది మొండి జీవి కదా కాబట్టి మొండి జీవి మొండితనం ఎవరికి ఉంటది గొప్ప జనానికి మొండితనం ఉండదు జిడ్డుతనం ఉంటది కానీ మొండితనం ఉండదు గాడిదలు అంటే తేలకు సాదృశ్యమా లేక సర్పములకు సాదృశ్యమా తేలకు సాదృశ్యమా కానీ మనం అర్థం చేసుకోవాలి తేళ్ళంటే కాటు వేసేది వాళ్ళు గాడిదే కాటు వేయది ఏ రీతికి కూడా కాబట్టి ఖచ్చితంగా అది తేళ్ళు కాకపోవచ్చు కాబట్టి వాటి గుణగణాన్ని బట్టి మనం గుర్తించాలా గాడిదే దేని సదృష్టం ఇంకా వాక్యం చూపిస్తాను చూడండి అవి యోబు గ్రంథము ఇరవై అధ్యాయము ఐదవ వచనంలో ఎవరైనా చదువుతుంటే నేను కూడా ఈ రికార్డింగ్ వరకు మీ మెంబర్ చదువుతా ఉంటారు కొంత టైం సేవ్ చేయడం కోరు ఎవరు ముందుగా చూడగలిగితే వాళ్ళు చదవండి యోగు గ్రంథము ఇరవై అధ్యాయము ఐదవ వచనం ఇది ఏ గుంపుకు సంబంధించింది గాడిదలు అనేది ఇరవై నాలుగవ అధ్యాయము ఐదవ వచనం అరణ్యంలోని చూడండి ఇప్పుడు అర్థం చేసుకోండి అరణ్యంలోని అడవి గాడిదలు తిరుగునట్లు ఎవరు బీద వారు తమ పని మీద బయలుదేరి చూడండి వేటను వెతుకున్నారు అనగానే సరే వాళ్ళు వేటను వెతుకుతున్నారు కాబట్టి తేళ్ళనుకుంటాం కానీ మీరు ఈ విషయం అర్థం చేసుకోండి ఎవరు వేటాడుతున్నారు మన ప్రభుని వేటాడింది ఎవరు చెప్పండి ఆయన వెతకానికి పంపించింది ఇష్కర్యోధ యూధని యూధ వారి చేతిలో ఒక పనిముట్లాగా వాడింటారు తర్వాత చూపిస్తా ఇస్కర్యోత్ యూద గురించి మనం విశదీకరిస్తాం ఈరోజు బాగా దీ ధ్యానిస్తాం ఇస్కర్ యోత్ ఒకరి చేతిలో ఒక పనిముట్లాగా వాడబడి యాజకుల చేతిలో కాబట్టి ఇప్పుడు అర్థం చేసుకోండి మొదసారి చదువు అరణ్యంలో అడవి గాడిదలు తిరుగునట్లు బీదవారు తమ పని మీద బయలుదేరి వేటను వెదుగుదురు వేటను వెదుగుతారు సరే వీళ్ళు బీదవారు ఏ రూపకంగా బీదవారు వాడు నిజంగా బీదవాడైతే వేటను వెతుకుతాడు అంటే వాడు హంటింగ్ చేస్తున్నాడు ఇంగ్లీష్ ఇంగ్లీష్ చెప్తే బాగా అర్థమవుతుంది వాళ్ళు హంటింగ్ కొరకు పోతున్నారు హంటింగ్ అంటే గుర్రాల మీద హంటింగ్ చేస్తారు గండు పట్టుకొని హంటింగ్ చేయకపోతారు అడులలో హంటింగ్ చేసుకొని మన మీ ఆ ప్రాంతం నాగిరెడ్డి గూడెంలో హంటింగ్ చేస్తారు రాత్రి ఇప్పుడు చేస్తున్నాడంట రాత్రి హంటింగ్ చేసి వాటన్నిటిని తీసుకొచ్చి తెల్లవారి అమ్ముకొని ఆ డబ్బుతో బ్రతికేవాడు ఆ కుటుంబం కాబట్టి హంటింగ్ చేసేవాడు కుందేళ్ల వెంట పరిగెత్తుతుంటాడు పశువుల వెంట పరిగెత్తుతా ఉంటాడు అంటే వాడి గుణగనం అర్థం చేసుకోవాలా అవి తేళ్లా ఏషావా ఏషావు గుణగన హింగ్ ఓకే తర్వాత కానీ మనం చూసినాం ఏషావు రెండు విధాలుగా మనకి తేలలాగా కనిపిస్తున్నాడు సర్పంలా కనిపిస్తున్నాడు కానీ ఇప్పుడు మనం అర్థం చేసుకుంటున్న వాక్యం ప్రకారంగా యోగులో వీళ్ళు హంటింగ్కి పోతున్నారు కాబట్టి గొప్ప జనని హంటింగ్ చేస్తారు ఈ గూరల గూర్రల ధ్వని ఆరంభమైనప్పుడు మనం చూస్తాము హంటింగ్ జరుగుతుంది జకడ గ్రంథం ముగించడానికి మనం చూసినాము వాళ్ళందరూ బంధింపబడి ఆ రథాలలో రథాలలో బంధింపబడ్డబడి ఉన్నట్టు మనం చూసినాం వాళ్ళని అంటే ఎవరు వాళ్ళని బంధించి ఆ రథాల మీద పెట్టినరు అన్నట్టు మనం చూసినాం అవన్నీ చూచండి జకరే కాలంలో భవిష్యత్ అర్థం కాకపోయిన జగ్గర్ కూడా అర్థం కాకపోయిన వేది ప్రభావాన్ని కొన్నిసారి అడిగండి కొన్నిసార్లు అడగలేకపోయింది ఎందుకంటే ఒకదాని మెంబడి ఒకదాని మెంబడు వస్తున్నాయి దర్శనానికి అవన్నిటిని రాసి ఆయన కాలం ముగించుకున్నాడు కానీ వాటిని ఎవరు విశదీకరించారు ఎవరు ఈ రోజు కూడా దాన్ని సరిగ్గా విశద విశదీకరించలేకపోయినారు వాటిని జకరే గ్రంథం చాలా కష్టంతో కూడిన గ్రంథం దాన్ని ధనించడానికి మనకు కరెక్ట్ వన్ ఇయర్ అయింది కాలింగ్ లో వింటున్నారు లో వినే వాళ్ళ వాక్యాలు పబ్లిక్ వాక్యం చెప్తుంటే ఫోన్ల ఊర్లలో పోయి వినే వాళ్ళు మనుషుల ఫార్టీస్ లో మళ్ళా కాలం ఫోన్ లైవ్ బ్రాడ్కాస్ట్ అవుతుంది కాబట్టి ఇవి అడవి గాడిదలు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి ఇవి తేళ్లకు సంబంధించిందా సర్పలకు సంబంధించిందా అన్న జవాబు ఇర్మియా చెప్తున్నాడు మనకు చూడండి ఇర్మియా గ్రంథము పద్నాలుగో అధ్యాయము ఆరో వచనంలో ఈ అడవి గాడిదలు ఎవరు ఇప్పుడు బాగా అర్థమవుతుంది మీకు వీళ్ళు ఎవరిని హింగ్ చేస్తున్నారు ప్రధాన యాజకులు మన ప్రభుత్వ హంటింగ్ చేసిండ్రు స్టెఫన్ కొడుకు హింగ్ చేసిండ్రు పౌలు కొడుకు హింగ్ చేసిండ్రు వాళ్ళు దేవుని బిడ్డలు అందరి గురించి హంటింగ్ చేసిర్రు ఇర్మియా గ్రంథము పద్నాలుగో అధ్యాయము ఆరో వర్షంలో ఈ అడవి గాడిదలు ఎవరిని సూచిస్తున్నాయో చూడండి ఇప్పుడు అడవి గాడిదలు చెట్లు లేని మెటల్ మీద నిలవబడి నక్కల గాలి గాలి పీల్చున్నాయంట చూడండి మేత ఏమి లేనదునా వాటి కనులు క్షీణించున్నాయి కాబట్టి ఇంగ్లీష్ బైబుల్ ఏముందంటే ద వైల్డ్ ఆసస్ దట్ స్టాండ్ అప్ ది హై ప్లేసెస్ అని ఉంది మెట్టల తెలుగులో ఇంగ్లీష్ లో మటు హై ప్లేసెస్ అని హై ప్లేసెస్ అంటే ఉన్నత స్థలములు అర్థం చూడండి మెట్టల మీద మెట్టలు మీద అన్నప్పుడు ఉన్నత స్థలం అన్నప్పుడు ఎంత తేడా ఉంది కాబట్టి అందుకే మనం చాలా జాగ్రత్తగా తెలుగు ఇంగ్లీష్ తెలుగు ఇంగ్లీష్ చెక్ చేసుకోవాలి మనం మనం ఎవరిని బ్లేం చేయడానికి వీల్లేదు నాకు అక్కడనే అర్థమైంది కదా అని చెప్పడానికి వీల్లేదు నువ్వు క్రాస్ చెక్ చేసుకుంటునే అర్థమవుతుంది ఇప్పుడు కాబట్టి ఉన్నత స్థలముల మీద ఉన్న అడవి గాడిదలు ఇవి ఇవి గాలి పీల్స్తున్నాయంట కాబట్టి ఉన్నత స్థలం మీద గాలి పీల్చే ఎవరు ఉన్నత స్థలం మీద ఎవరుంటారు ఉన్నత స్థలం మీద ధూపం వేసేటోళ్ళు బయలుదేవతకి దయాలకి ధూపం వేసేటోళ్లు కాబట్టి ఎవరు యాజకులే కదా దేవుని బిడలే దేవుని సేవకులే దయ్యాలకి దూపంపేసరు ఉన్నత స్థలముల మీద ఇప్పుడు మనకు అర్థమవుతుంది చిహ్నము ఇది సర్పంలకు సంబంధించిందని వీరందరికీ శ్రమ అని యశాగ్రంథం ఇరవై ఒకటో అధ్యాయము ఏడవ వర్షనంలో ఉంది చూడండి యశా గ్రంథము ఇరవై అధ్యాయము ఏడవ వచనం కొంచెం ఫాస్ట్ వెళ్దాం మనం ఎందుకంటే చాలా ఉన్నాయి వాక్యాలు స్పీడ్ చూడడం నేర్చుకోండి యశా గ్రంథము ఇరవై అధ్యాయము ఏడవ వచనంలో ఈ గాడిదలు ఎక్కడ ఉన్నాయి జక్ర గ్రంథంలో కూడా చూసినాము గుర్రాలు ఆ యొక్క ఉన్నట్టు మనం చూసినాము రథంలని గుంజుకొని పోయే గుర్రాలు రథం లోపల ఉన్నట్లు మనం చూసినాము జక్ర గ్రంథంలో ఇక్కడేమున్నాయి చూడండి జతలు జతలుగా వచ్చు రావుతులను చూడండి వరుసలుగా వచ్చు గాడిదలను వరుసలుగా వచ్చు ఒంటెలను అతనికి కనబడగా అతడు బహు జాగ్రత్తగా చెవియొగి నిదానించి చూచును ఇంగ్లీష్ లేముంది తెలుసా దేర్ ఈజ్ అిట్ ఆఫ్ ఆసెస్ దట్ అరైవ్స్ అని చాలా తేడా ఉంది అట్ల దాడిరా ఇక్కడైతే ఇంగ్లీష్ లో ఏముంది తెలుసా ఎ ఛారియట్ ఆఫ్ ఆసెస్ అనుంది ఉంది అండ్ ఈ సా ఎారియట్ విత్ అపుల్ ఆఫ్ హార్స్ మెన్ అంటే ఛారియట్ అంటే రథం రథంలో గుర్రంలున్నాయి అని చెప్తున్నాడు రథంలో రౌతులు ఉన్నారు దాని తర్వాత రథంలో గాడలున్నాయి రథంలో ఒంటెలున్నాయి మూడు గుంపులు ార్స్ మెన్ యాసెస్ క్యామెల్స్ అంటే రౌతులు గాడిదలు ఒంటెలు కాబట్టి ఇప్పుడు అర్థం చేసుకోవాలా రౌతులు అంటే ఒంటె రథాల మీద గుర్రాల మీద కూర్చొని సవారి చేసేవాళ్ళు వాళ్ళు తేళ్లకు సాదృష్టం తొక్కుంటా కాబట్టి తర్వాత క్యామెల్స్ క్యామెల్స్ ఎప్పుడైనా కానీ అవి గడ్డి తినేయి అవి ఇన్నోసెంట్ గా పోతాయి ఎక్కడ నడిపిస్తాడ కాబట్టి గొప్ప జనం రెండు క్లియర్ గా ఉన్నాయి కానీ మధ్యలో ఉంది ఏముంది గాడిదలు చారియట్ ఆఫ్ ఆసెస్ అవి కూడా రథముల మీదనే పోతున్నాయి గాడిదలు రథముల మీద పోడమైంది చాలా కష్టం కదా దాన్ని అర్థం చేసుకోవడం ఆ రీతిగా కాబట్టి ఇనిమియా పద్నాలుగవ అధ్యాయంలో చూసిన ప్రకారంగా ఇవి ఉన్నత స్థలముల మీద నిలబడి గాలి పీలుస్తున్నాయి మెట్టల మీద నిలబడి నక్కల గాలి పీలుస్తున్నాయి మళ్ళా నక్కలు తేళ్లకు సాదృశ్యం కాదు ఆ విషయం అర్థం చేసుకోవాలి నక్కలు అంటే నక్కలు చాలా తెలివి గలవి కుయుక్తి కాబట్టి సర్పము కుయుక్తి కాబట్టి నక్కలు గాడిదలు సర్పములకు సాదృశ్యం అంత జాగ్రత్తగా వాటిని కవు మన కొరకు కాబట్టి మన బాధ్యత వాటిని అరితిగానే తెలుసుకోవడం తర్వాత మతేసు వార్త ఇరవై అధ్యాయంలో ఒక ముఖ్యమైన అంశాన్ని మనం ధ్యానిస్తున్నాం నాష్టకరమైన హేయ వస్తువు అదొక చాలా ముఖ్యమైన చిహ్నం కాబట్టి ప్రవక్త అయిన ధ్యాన్యలు వర ధ్యాన్యాలు ద్వారా చెప్పబడిన నాష్టకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగాని చదును వాడు గ్రహించునుగాక కాబట్టి మన బాధ్యత గ్రహించాలా నువ్వు చదువుతున్న ఇవన్నీ కాని ముఖ్యంగా ఏమంటుండవు ఎప్పుడు గ్రహించాలా నువ్వు అనేక పర్యాలు చదువుతున్నావు కానీ నాష్టకరమైన హేయ వస్తువు పరుశుధాలయంలో నిలిచినప్పుడు చదువుడు గ్రహించునుగాక కాబట్టి పరిశుధాలయం అంటే ప్రకృతి సహజంగా చూస్తూ ఉంటారు ఇస్రాయల్ దేశంలోని సొలమును కట్టించిన దేవుని మందిరం దాన్నే పరిశుధాలయం అంటారు కానీ అవి గతించిపోయినాయి పాతవి గతించిన సమస్త కృతమై పరుశుధాలయం అంటే దేవుని బిడల సహవాసం కాబట్టి క్రైస్తవ సంఘమే పరుశుధ ఆలయం పరుశు పర్లోగ రాజ్యం ఎక్కడుంది మీ మధ్యలోనే ఉంది అన్నాడు ప్రభువి అన్నాడు కాబట్టి పరిశుద్ధాలయం అనేది దేవుని బిడ్డల సమూహం దేవుని బిడ్డల సమూహము మధ్యలో నాష్టకరమైన హేయ వస్తువు రెండు విషయాలు నాశనకరము తర్వాత హేయమైంది నాష్టకరమైంది హేయమైంది అంటే అది చెడిపోయింది దేవునికి అసహ్యమైంది హేయం అంటే అసహ్యమైంది దేవుని దృష్టిలో అసహ్యమైంది అది చెడిపోయింది కాబట్టి ఏమి చెడిపోయింది ఏది దేవునికి అసహ్యమైంది అది మనం తెలుసుకోవాలా సూచన కాబట్టి దాని దాని గురించి మనకంత విశదీకరించలేదు గాని మన ప్రభు మటుకు చెప్తున్నాడు అది నువ్వు చూసినప్పుడు గ్రహించాలా బాగ్రత్తగా ధ్యానించండి నాష్టకరమైంది అసహ్యమైంది దేవుని మందిరంలో ఉంటుంది ఆయన వచ్చే టైంకి కాబట్టి దేవుని మందిరమే నీవు అయింటే ఒకవేళ నీ హృదయమే ఆయన పరశుధాలయం అయింటే ఒకవేళ నీ హృదయంలోనే నాష్టకరమైన వస్తువు ఉంటే అదే హేమైంది ఉంటే చదువుడు గ్రహించదుగాక కాబట్టి ఎక్కడో ప్రకృతి సహజంగా వాటిని చూసి గ్రహిస్తున్నారు మనుషులు గాని అది దేవుని మందిరమైన దేవుని బిడల హృదయంలోనే ఉంటే దాన్ని ఎవరు చదలేని స్థితిలో లేదు కాబట్టి ఇక్కడ ఈ విషయం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలా ఇది ఒక వార్నింగ్ లాగా మనకి చెప్పబడింది దీన్ని గ్రహించిన వాడు గ్రహించాలా దాని తర్వాత యూదయ ఎక్కడి నుంచి పారిపోవాలా యూదయలో నుండి కాబట్టి యూదయ నుంచి పారిపోవాలా మళ్ళీ యూదయ అంటే దీనికి సంబంధించింది యూధ అంటే యూధ స్థలం ఆత్మీయంగా యూదులుగా మార్చున్నాడు దేవుడు మనల్ని కాబట్టి ఎక్కడ నుంచి మనం పారిపోవాలా అక్కడ నుంచి మనం బయటికి బయటికి పారిపోవాలా అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుండే కాబట్టి చాలా ముఖ్యమైనది ఏంటంటే సంఘము బబులును యూదయ ఎరుషులేము ఇవన్నీ ఒకటే చిహ్నాలు అక్కడ నివసించేవాడు ఈ యొక్క సత్యాన్ని గ్రహించినప్పుడు అక్కడ నుంచి పారిపోవాలా లేకపోతే బబులునికి దుస్థితి నీకు కూడా పడుతుందని చెప్పండి అదే రీతిగా మార్కు సువార్త పదమూడవ అధ్యాయము పద్నాలుగవ జ్ఞాపకం చేసిన చూడండి మార్కు సువార్త పదమూడవ అధ్యాయము పద్నాలుగవ వచనం మరియు నాష్టకరమైన హేయ వస్తువు నిలువరాని స్థలమందు నిలిచిట మీరు చూచినప్పుడు చదువువాడు గ్రహించునుగాక యూదయలు ఉండు వారు కొండలకు పారిపోవలను కాబట్టి ఇక్కడ ఇంకొంచెం విశదీకరించాడు కదా మార్గ సువార్తలో నాశకరమైన హే వస్తువు నిలువ రాని స్థలమందు నిలుచుట నిల్వ రాని స్థల నిలుచుట ఈ రోజు మందిరం లేదు ఇస్రాయల్ దేశంలో నిజంగా మందిరం లేదు కాబట్టి అది మరి ఎప్పుడు చాలా మంది ఏ రీతి ప్రకటిస్తారంటే వాక్యము అక్కడ ఖచ్చితంగా మందిరం కట్టబడుతుంది కట్టబడినాక అంత్యక్రిస్త వాడు నాశకరమైన హే వస్తువు అక్కడ అర్పిస్తాడు అప్పుడు జరుగుతుంది ప్రవచనం అంటాడు అది ప్రకృతిగా ఆలోచించిన ప్రవచనం కానీ నిలవరాని చోట అది నిలిచినప్పుడు అన్నప్పుడు దేవుని బిడల సహవాసంలో ఇది జరుగుతుంది అన్న విషయాన్ని ఎవరు గ్రహించలేని స్థితిలో ఉన్నారు దేవుని బిడల హృదయంలో నాష్టకరమైన హేయ వస్తువు నిలవబోతుంది నిలవ అక్కడ నిలవడానికి వీలెదు ఎందుకంటే మగ్ధలేని గురించి ప్రభు మాట్లాడుతూ ఒక విషయం చెప్తాడు ఆమెలో ఏడు దయ్యంలుండే మనం ధ్యానిస్తాం కదా ఆమెలో ఏడు దయ్యంలుంటాయి అయితే ఆయన ఆ దయ్యం గురించి మాట్లాడతాడు ఇంకొక స్థలంలో కూడా ఒక సేన అనే దయ్యం ఉంటుంది కదా అవన్నీ విడిచిపెట్టి వెళ్ళిపోయాక ఆయన అంటాడు అది ఒక సేన ఒకటే దయ్యం గాని దాని లోపల ఏడు ఒక పెద్ద సైన్యం ఉంది సేన అంటే దగ్గర దగ్గర నూట సైన్యంని సేన అంటారు రెండు వేల సైన్యం ఓకే అయితే అవన్నీ కలిసి ఒక దాని అయితే ఎప్పుడైతే అది ఆ ఇంటిని విడిచిపెట్టి వెళ్ళిపోయినాక ఆ గది బాగా తుడిచి అమర్చబడినాక మళ్ళా తిరిగి వస్తుందంట అది ఆ ఇంటికి తిరిగి వచ్చినప్పుడు అది చక్కగా అమర్చబడి ఉన్నప్పుడు దాంతోపాటు మరీ చెడ్డమైన వాటిని దానికంటే మరీ చెడ్డమైన ఏడు ఆత్మలంటే ఎనిమిది ఎనిమిది చెడ్డ ఆత్మలు వచ్చి అక్కడ నివసిస్తే అన్నాడు కాబట్టి నాశకరమైన హే వస్తే ప్రకృతి సహజమైన నాకు కనిపిస్తలేదు బలిని అర్పించడం పనిని అర్పించడం అవన్నీ అయిపోయినాయి పాతని మలకి గ్రంథంలో గనే చూసినాం వాడు పిచ్చి పిచ్చి వాటి అన్నింటినీ అర్పించరు ఆడవాటిని అర్పించారు పశువులలో గుడ్డి వాటిని కుంటి వాటిని రోగం వాటిని అన్నిటిని అర్పించారు వాటిని వారు పెట్టుకున్నారు ఇంట్లో సౌలు కూడా అట్లనే కదా ఈసారి దేశం రాజు అమలేకుల గొర్రెలని మంచి బలిష్టమైన గొర్రెలని మంచి విత్తనం అని కానీ అది నిషిద్దమైందని చెప్పినాక కూడా దాన్ని వెతుక్కడం వల్ల ఆయన దేవుని యొక్క కృప నుంచి తొరలిపోయింది పరశురాత్మ అభిషేకం ఉండి కూడా సౌలు అందులోంచి తొరలిపోయాడు కాబట్టి నిలవరాని స్థలంలో నిలబడడం అన్న విషయాన్ని జ్ఞాపం చేస్తుండీ ఈ నాష్టకరమైన హేయకరమైన హేయమైన వస్తువు అది మన హృదయానికి సాదృశ్యం దేవుని బిడ్డల హృదయంలో ఎప్పుడైతే అపవిత్రత చేకూర్చుకుంటుందో అందుకే వాక్యం నాకు ఇప్పుడు అర్థమవుతుంది ఎందుకు టోటలీ డిఫరెంట్ డైరెక్షన్ లో పోయి మనం ఆరంభించింది ఒక విధానంగా అది పోయిందంతా దేవుని బిడ్డలు ముఖ్యంగా సేవకులు ఎంతగా చెడిపోయినరా అన్న విషయాన్ని దేవుడు చూపించింది నేను రికార్డింగ్ ఎడిటింగ్ చేసేటప్పుడు నాకు అది అర్థమైంది చాలా టైం పట్టింది అది ఎడిట్ చేయడానికి ఈ రోజు వరకు కూడా ఈరోజు మార్నింగ్ వరకు ఎడిటింగ్ అయ్యింది సాయంత్రమే అప్లోడ్ చేసిన అది ఇంటర్నెట్లో కాబట్టి పోయినవారం తీసే వాక్యం అంతా దేవుని సేవకులు ఎట్లా అపమిత్రులు అయిపోతున్నారు కాబట్టి నాశకరమైన హే వస్తువు ఎక్కడ ఉంది అది నిజమైన వస్తువు కాదు అది అది చెప్పబడ్డది వాళ్ళ హృదయంలోనే అపవిత్ర చేకూర్చుకుంటున్నారు తమ హృదయంలో ప్రభుకు బలి వాళ్ళు దయ్యాలకు అర్పిస్తున్నారు కాబట్టి నాశకరమైన హే వస్తువు వాళ్ళ హృదయంలోనే పెట్టుకుంటారు అది మనకు చూపిస్తుంది ప్రాబు కాబట్టి ముఖ్యంగా చూడండి ఇప్పుడు అది ఏ రీతిగా తయారవుతుందో మొదటిదిగా పాపవాన్ని వాళ్ళ హృదయంలో చేర్చుకోవడం సగం సత్యం సగం అవధులు జీవించడం కూడా ఆగే అతిక్రమే కాబట్టి అది కూడా హేయమైన జీవితం దేవునికి అసమైన జీవితం రెండవది అది నాష్టకరమైంది హేయమైంది ఏది నాష్టకరమైంది హేయమైంది విషయం నీకు అర్థం కావాల బహు దీర్ఘంగా ముఖ్యంగా ఇస్రాయల్ దేశము ఏ రీతిగా నాశనం అయిపోయింది నేను ఇక ఎన్నట్టును మిమ్మల్ని దాటిపోను అన్నాడు అంటే అది విడిచిపెట్టేసి దాన్ని కాబట్టి అది నాశనం ఎందుకు విడిచిపెట్టిండు అది అపవిత్రంలో జీవించింది కాబట్టి అది హేమం ఉపమాన రీతిగా దానికి సుధమానియు ఐగుప్తనుయు పేర్లు పెట్టింది దేవుడు పౌరుణ గ్రంథంలో దానికి ఇప్పుడున్న దేశానికి కాబట్టి ఎప్పుడు నీ హృదయంలో ఎప్పుడు నాశకరమైంది హేయమైంది తెచ్చి ఇప్పుడు అర్థం చేసుకోండి ఇస్రాయల్ దేశం నువ్వు పరిశుద్ధ దేశంగా ఎప్పుడు పరిగణిస్తావో నీ హృదయంలో నువ్వు పాపంని ఎందుకంటే అది ప్రకృతి సహజంగా ఉన్న దేశమది అది కానీ ఆత్మీయ ఇస్రాయలు అన్నదానికి దేవుడు ప్రాధాన్యత నిన్ను ఆత్మీయ ఇస్రాయల్ మార్చుకున్నాడు అంటే నిన్ను నిన్ను దాస్య దాస్యంలో నుంచి నిన్ను బయట తీసుకొచ్చి దత్తపుత్రునిగా మార్చుకున్నాడు దాని తర్వాత నిన్ను సొంత కుమారునిగా మార్చుకున్నాడు ఈ విషయం అర్థం చేసుకోండి దాస్యంలో ఉన్న నిన్ను దత్తపుత్రుడు అంటే దత్తతకు తీసుకున్నాడు నిన్ను ఆర్ఫన్ ఆర్ఫన్ ని అడాప్ట్ చేసుకున్నాడు అంటారు ఇంగ్లీష్ లో చెప్పాలంటే ఒక అనాథని అడాప్ట్ చేసుకుని అడాప్ట్ చేసుకుని వాడిని సొంత కుమారుడుగా అంటే మూడు దశలలో నీకు అవకాశం ఇచ్చిండు నువ్వు ఆయన కుమారుడు హక్కున్నాను తన బలియాగం చేత నిన్ను తన సొంత కుమారుడుగా మార్చుకున్నాడు అంటే ఏషావుకు జేషతకు హక్కునిస్తే ఏషవు దాన్ని పోగొట్టుకొని యాకోబుకి ఇచ్చిండు యాకోబు దాన్ని పొందుకున్నాడు యాకోబు దాన్ని పోగొట్టుకుని అన్యులకి ఇచ్చిండు ఇస్రాయల్ దేశం ఇస్రాయలియులు ప్రభుని తృణీకరించడం వలన హక్కుని పోగొట్టుకున్నారని పౌలు చెప్తాడు ఇవన్నీ విషయాలు నేను కొత్తగా చెప్తుంది కాదు వాళ్ళు ప్రభుని తృణీకరించడం వలన హక్కుని పో కోల్పోయి అనులకి అది అనుగ్రహించిండు దేవుడు ఇప్పుడు అనులు హక్కుని పొందుకొని తిరిగి ఏషావుకి వాపస్ ఇస్తున్నారు యుగ సమప్తికి వచ్చినప్పటికీ ఎందుకు ఇస్తున్నారు రోమి రాష్ట్ర పత్రిక రెండో అధ్యయంలో ప్రభుత్వ ఈ విషయాన్ని చూపించేది అంతరంగం ముందు నేను యుద్ధంగా మార్చుకున్నాడు దేవుని ఇస్రాయల్ గా పరిశుద్ధ జనంగా మార్చుకున్నాడు నేను పరిశుద్ధ జనంగం కాదు ఇస్రాయల్ దేశంలో పుట్టిన వాళ్లే పరిశుభ్ర జనంగా మనడం నీ జ్యేష్ఠతపు హక్కుని నువ్వు తిరిగి అమ్మేసి కుట్టున్నావు అని అర్థం అది హేయమైనది ఎప్పుడైతే ఆ నాష్టకరమైంది అంటే ఆ ఇస్రాయల్ శారీరకమైన ఇస్రాయెల్ దేశాన్ని నువ్వు ఎంతగానో హెచ్చిస్తున్నావు అది పరిశుద్ధ జనాంగము అని నువ్వు ఎప్పుడైతే హెచ్చిస్తున్నావో అది హేయమైంది ప్రభుకి ప్రభు తృణీకరించిన నువ్వు ఎట్లా గొప్పదని చెప్తున్నావు అది దేవునికి హేయమైంది అంటే నీ హృదయంలో ప్రకృతి సాధ్యంగా ఉన్న ఇస్రాయల్ దేశము నీ ప్రభుని చంపింది ప్రవర్తలను చంపింది శిష్యులను చంపింది దేవుని బిడ్డలు నాశనం చేసింది ఈ రోజు కూడా క్రైస్తవులని హింసిస్తుంది ఆ దేశము దాని నువ్వు పరిశుద్ధ దేశం అని నువ్వు పేరు పెట్టి నీ హృదయంలో దానికి అధికమైన విలువనిస్తున్నావు అది హేయమైంది కాబట్టి ప్రపంచమంతటా ఆ దేశానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడము క్రైస్తవుల వలన జరుగుతుంది కాబట్టి ఇప్పుడు నాకు బాగా అర్థమవుతుంది క్రైస్తవులలో హేయ వస్తువు ఏందంటే జ్యేష్ఠతపు హక్కుని కోల్పోయిన ఇసాల్ పదల నుంచి పొందుకున్న నీవు తిరిగి జ్యేష్ఠత్తపు హక్కుని వాళ్ళకి ఇస్తున్నావు అంటే వాళ్ళని హెచ్చింపజేస్తున్నావు మన ప్రభు కంటే వాళ్ళని హెచ్చింపజేస్తున్నావు మన ప్రభు కంటే పరిశుద్ధ వాళ్ళు పరిశుద్ధ జనంగా నువ్వు వాళ్ళు మన ప్రభు కంటే గొప్ప వాళ్ళని అంత హైయెస్ట్ పొజిషన్ కి నువ్వు లేపుతున్నావు నీ హృదయంలో ప్రపంచం అంతటా ఈవాంజలికల్ చేస్తున్న విషయం ఇది ప్రపంచంలో ఈవాంజలికల్ క్రిస్టియన్స్ అనేది ఒక పెద్ద కమ్యూనిటీ పెద్ద అసోసియేషన్ అది కోట్లు కోట్లు డబ్బు వాళ్ళకుంటది ఈవాంజలికల్ ఈవాంజలికల్ అంటే ఏంటంటే సువార్త ప్రకటించే సేవకులు వీళ్ళు ఓ రీతిగా చెప్పాలంటే కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే లేని వాక్యాలని కుదిర్చి పబ్లిక్ ని మోసగిస్తున్నారు ఏరీతిగా ఇసల్ పదని ప్రొటెక్ట్ చేయడము నీ ధర్మశాస్త్రపు విధి ఇంగ్లీష్ అక్కడనే ఉంది నీ బిబ్లికల్ మ్యాండేట్ అని మోసగించే బోధలు ఆ టీవీ ఛానల్స్ ఉంటాయి టీబిఎన్ ఛానల్ అని ఏమేమి ఉన్నాయి వాటికి పేర్లు నాకు పేర్లు తెలుసు ఛానల్ ట్రినిటీ బ్రాడ్కాస్టింగ్ నెట్వర్క్ అని ఉంటుంది ఒకటి గాడ్ ఛానల్ టీబిఎన్ ఛానల్ అన్ని కొన్ని ఛానల్స్ ఉన్నాయి ఆ ఛానల్స్ లో వాళ్ళ వాక్యాలైనట్లనే ఉంటాయి నేను చాలా జాగ్రత్తగా ఎప్పుడైనా అవకాశం ఉంటే ధ్యానిస్తాను వాళ్ళు చెప్తున్న వాక్యం ఏ రీతిగా డైరెక్షన్ పోయింది ఎందుకంటే ప్రభు మనకి ఆల్రెడీ చూపించండి విధానం కాబట్టి వాళ్ళు చెప్తున్న విధానాలు ఈ ప్రవచాలకి అనుగుణంగా ఉందా అంటే ఆయన ప్రవచనంలో వాళ్ళు కూడా ఒక గణహీనమైన పాత్రలాగా వాడబడుతున్నారు నువ్వు ఎక్కడ ఉన్నావు అన్న విషయం నువ్వు తెలుసుకోవాలా కాబట్టి ఈ ఇవాంజలికల్ పాస్టర్స్ ఏం చేస్తున్నారంటే ఒబామాని బలవంతం చేసినారు ఇస్రాయల్ దేశాన్ని మనం కాపాడాల దేవుడిని అనుగ్రహించిన బాధ్యత కాబట్టి నువ్వేం చేయాలా ఇస్రాయల్ దేశం మీదకి ఎవరికో యుద్దానికి వచ్చినా వాని మీద పోయి నువ్వు బాంబు వేయాలా అట్లా అరబ్ దేశాల మీద బాంబులేసి స్త్రీలని పిల్లల్ని నిర్దార్షిణంగా చంపుతున్నారు ప్రెసిడెంట్స్ ఆ యునైటెడ్ స్టేట్స్ ప్రెసిడెంట్స్ జార్జి కాలం నుంచి జార్జి బుష్ జూనియర్ అంటే తండ్రి కుమారుని పేరు కూడా జార్జ్ బుష్ తండ్రి కుమారులు ప్రెసిడెంట్స్ అయినారు ఒకరి తర్వాత ఒకరు జార్జి బుష్ కాలం మొదలుకొని ఒబామా వరకు ఇప్పుడు ట్రంప్ కూడా అదే పనిచేసి చాలా మంది క్రైస్తవులు ట్రంప్ దేవుడు ఏర్పరచుకున్న రాజు అవును దేవుడు ఎందుకు ఏర్పరచుకుంటాడు రాజుని నీ హృదయాన్ని నీ కోరికని బట్టి నీకు రాజుని ఇచ్చిండు ట్రంప్ ని ఖచ్చితంగా దేవుడు అనుగ్రహించాడు కానీ ఎందుకు అనుగ్రహించాడు ఎవడో ఒకడు ప్రెసిడెంట్ దానికి కాబట్టి ఇవాంజలికల్స్ ఏమని కోరుకున్నారు మాకు ట్రంప్ కాలం కోరుకుడు కాబట్టి వాళ్ళు ట్రంప్ అనిలో వల్లే మాకు రాజు వాళ్ళనుకుంటే సమీఎల ద్వారా చెప్పించి ఆ రాజుని ఇచ్చిండు నీ కోరిక ప్రకారంగా ఇస్తాడు దేవుడు తెలియదు నీ కోరిక ఏందనేది నీ కోరిక ప్రకారంగా రాజునిచ్చిండు ఆ రాజు ఎట్లా పారిపాలిస్తాడో నీకు చెప్పిండు మన ట్రంప్ ఆమోదు వలన వాళ్ళు బాంబు వేస్తే ఆ సిరియా ప్రాంతంలో ఎంతమంది స్త్రీలు ఎంతమంది పిల్లలు చనిపోయినారు ఆఫ్ఘనిస్తాన్ లో పై బాంబేస్తే ఎంతమంది సివిలియన్స్ చనిపోయినారు ఈ రీతిగా వాడిని రెచ్చగొట్టింది ఈవెంజలికల్ పాస్టర్స్ కాబట్టి ఆ రీతిగా చేయడం వలన నాష్టకరమైన హేయ వస్తువుకి వాళ్ళు ప్రాధాన్యత ఇచ్చింది రోజు మన ప్రభుకి విరోధంగా ఉన్న వాళ్ళని ప్రభు శిష్యులను అందరినీ హింసించిన వారిని పాత నిబంధ కాలంలో ప్రవక్తలను చంపిన వారిని ప్రొటెక్ట్ చేయడము నీ ధర్మశాస్త్ర విధియా ఎక్కడ ఉందా బైబిల్లో కాబట్టి మన ప్రభు చెప్పిండు ఈ విషయం జరిగే టైంలో మీరు గ్రహించండి యూదర్ నుంచి పారిపోండి అంటే ఆ ఇవేంజలికల్ గుంపులకెళ్ళి మీరు బయటికి వెళ్ళిపోండి ఇప్పుడు అర్థమవుతుందా బబుల నుంచి మీరు ఎందుకు పారిపోమని చెప్పిండో బబులు ఎక్కడుంది ఈరోజు లేదా దేశం బబ్బుల నుంచి తిరగా పారిపోండి ఎందుకు హెచ్చరించింది అంటే అదే కారణం ఇప్పుడు నేను ఈరోజు మీకు చూపిస్తాను బబులను గురించి విశదీకరించి కాబట్టి ఎప్పుడైతే ఇస్రాయల్ దేశాన్ని మన ప్రభు కంటే ఉన్నత స్థితికి నువ్వు లేవనెత్తుతున్నావో ఆది నాష్టకరమైన హే వస్తువు బాగా అర్థం చేసుకోండు నీ హృదయంలో ఇస్రాయల్ దేశానికి ప్రభు కంటెకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు ఒకప్పుడు కేథలిక్స్ చేసారు అట్లా ఇప్పుడు దాంట్లో బయటకు క్యాథలిక్స్ ఇంకా కేథలిక్స్ సంబంధించిన ప్రవేశాలు ఉన్నాయి యువ సమాప్తికి వాళ్ళందరూ వాటిని విడిచిపెట్టి వస్తారు అనేసి ఆ ఆచారాలన్నింటి విడిచిపెట్టి ప్రభుని వెంబడిస్తారు చాలా మంది వస్తున్నారు సేవకులు పాస్టర్స్ కూడా వాళ్ళ పాస్టర్స్ కూడా విడిచిపెట్టి వస్తున్నారు తెలుసుకున్నారు సత్యం ఇది అబద్ధం అని కాబట్టి కేథలిక్ మతంలో మేరీకి మన ప్రభు కంటే ఉన్నతమైన స్థితిని ఇచ్చిరు వాళ్ళు ఆ రీతిగా నాష్టకరమైన హే వస్తువు దేవుని బిడలు వాళ్ళ హృదయంలో నిలబెట్టుకున్నారు అది చూసిన వాడు బయటికి రావాలా అందుకే మనం కేథలిక్ మతం నుంచి బయటకు అంటే నువ్వు కథలిక్ మతంలో ఉన్నట్టు నీకు తెలుసా బొమ్మలు పెట్టుకున్నప్పుడు గ్రహించినవా సిల్వాలు పెట్టుకున్నప్పుడు నువ్వు గ్రహించినవా ఆ మతంలో ఉన్నావు ఒకప్పుడు విగ్రహాలు పెట్టుకున్నప్పుడు ఫోటోలు పెట్టుకున్నప్పుడు నీ కాలంలో మీ ఇంట్లో ఉండే ఆ ఫోటోలు సిల్వాలు ఉండే మీ ఇంట్లో దాంట్లోకి వెళ్ళి బయటకు కాబట్టి దాంట్లోంచి పారిపోవలసిందే నువ్వు అది ఒక దశ రెండో దశ ప్రపంచం అయితే నెరవేరుతుంది ఏంటంటే క్రైస్తవులు అందరూ దేశాన్ని మనం కాపాడాలా అని ప్రైమ్ మినిస్టర్స్ ని జబర్దస్తి చేస్తున్నారు బలవంతం చేస్తున్నారు మహా విశేషంగా అమెరికా దేశంలో జరుగుతుంది ఇది ప్రతి పాస్టరు ప్రైమ్ మినిస్టర్ కి లెటర్స్ రాస్తా ఉంటాడు ప్రైమ్ ప్రెసిడెంట్ లెటర్ రాస్తా ఉంటాడు ఇస్రాయల్ దియ్యని మనం కాపాడాలా మన బాధ్యత అనేసిపోయి అరబ్ల మీద బాంబు లేదు అందుకే అరబ్ల కోపం వచ్చి వాళ్ళ టెర్రరిస్ట్లు బయటకు వస్తున్నారు మీకు అర్థమవుతుంది ఈ విషయం నేను చెప్పేది టెర్రిస్టులకి క్రైస్తుల మీద కోపం ఎందుకుంటుంది మీరు వాళ్ళని రెచ్చగొడుతున్నారు అవి ఎవరు చెప్పారు న్యూస్ పేపర్స్ లో మీరు ఆ ప్రైమ్ ట్రంప్ రెచ్చగొడుతున్నారు ఒబామాని రెచ్చగొట్టినారు వాళ్ళటనే చేసిండు ఆ రైతుగా ఇవాంజలికల్ క్రిస్టియన్స్ ఇస్రాయల్ దేశాన్ని కాపాడే ధర్మశాస్త్ర విధి అని చెప్పి ఇస్రాయల్ దేశ్ చేస్తే మందిరం లేదు పాపం వాళ్ళు యహోవ దేవుని ఎట్లా ఆరాధిస్తారు ఈరోజు వాళ్ళు యహోదేవుని ఆరాధిస్తలేరు ఎందుకంటే పాతది గతించినాయి నా ప్రి ఈయన ఈయన మాటలు గైకును అన్నాడు పరలోకం నుంచి ఆయన స్వరం వినిపించింది ప్రభుని తృదీకరించిన వాడే అంతే క్రీస్తు అన్న విషయం మనకు తెలుసు యోహన్ స్వార్థాలు యోహన్ పత్రికలు చూస్తాం మనం కాబట్టి వారిని కాపాడే ధర్మశాస్త్ర నిధి అని చెప్పి వారికి మందిరం లేదు మనం వాళ్ళకి మందిరం కట్టించాలని నెల నెలకి ఆ దేశానికి డబ్బులు పంపిస్తున్నారు ఈవాంజలికల్ క్రిస్టియన్స్ వాళ్ళు ఇటుకలు జమ చేసుకోవాలా చెక్క జమ చేసుకోవాలా సిమెంట్ జమ చేసుకోవాలా తిరిగి సులభను కట్టించిన మందిరం కంటే మహా వైభవంగా దాన్ని కట్టించాలా అది నాష్టకరమైన హేయ వస్తువు ఏ పాస్టర్ దాని ప్రకటించలేడు ఏ పాస్టర్ ఈ యొక్క వాక్యం సహించలేడు అందుకే మెయిన్ లైన్ చిర్చెస్ ఈ వాక్యాన్ని ఎప్పుడు సహించలేవు ఎందుకంటే వారి అవగాహనకి విరోధంగా ఉంది ఈ యొక్క ఆరాధన ఈ యొక్క బోధ వాళ్ళు దీన్ని స్వీకరించలేరు ఎప్పటికి కూడా వారి జీవితాంతం స్వీకరించలేరు ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు డిసైడెడ్ వాళ్ళు సత్యాన్ని ప్రేమించలేకపోతున్నారు కాబట్టి అబద్ధాన్ని నమ్మేటట్టు దేవుడు వాళ్ళని పర్మనెంట్ గా సీల్ చేసేసి కాబట్టి ఎప్పటికి కూడా వారు ఇవి స్వీకరించలేరు మనము మన కానుకలన్నీ వాళ్ళు మధురం కట్టుకోవడం కోరుకు ఈ విషయం మీకు తెలుసా ఈవాంజలికల్ చర్చెస్ ద్వారా అందుకే మీరు ఎప్పుడన్నా ఫారెన్ కంట్రీలోని పాస్టర్స్ వాక్యం చెప్తాపుడు టీవీలలో మీ విరాళాలను పంపండి అంటే మీ విరాళాలను పంపించినప్పుడు అందులో నుంచి కొంత భాగము ఇస్రాయల్ దేశంలో మందిరం కట్టడానికి పోతుంది నేను మీకు చెప్తున్నా సీక్రెట్ ఇది ఇంకా సీక్రెట్ కాదు కాబట్టి మీకు తెలియకుండా మీరు నాశకరమైన హేయ వస్తువుని తయారు చేస్తున్నారు అది ఆ మందిరం కట్టబడ్డప్పుడు ఆ అనుదిన బలు ఆరంభం అయితాయి ధాన్యలు ప్రవేశం చూసినాం అనుదిన బలు నిలిపి నిలిచి పోవు సమయం గురించి ఒకరోజు గనించడం మళ్ళా తిరిగి చూస్తాం దాన్ని ఒకసారి అనుదిన బలులు ఎందుకు నిలిచివేయబడ్డాయి మన ప్రభువు పుట్టాలా ఆయన పెద్దవాడై తన ప్రాణాన్ని త్యాగం చేయాలా ఆయననే శ్రేష్టమైన బలి కాబట్టి ఆయన బలితో అనుదిన బలు ఆగిపోయినాయి ఆయన మరణించినాక అనుదినలు ఆగిపోయినాయి ఆటోమేటిక్ గా ఎందుకు అది దేవాలయం తెర చినిగిపోయింది అది కూలిపోయింది అది మొత్తం కూలిపోయింది శిథిలం ఈ రోజు వరకు కూడా దాంట్లో ఏమి లేదు కాబట్టి ఎట్లా బలి అర్పిస్తారు ఎందుకంటే ఆయన అనుదిన బలు నిలిపివేయే టైం ఆయన మరణానికి సాదృశ్యం ఆయననే అసలైన మరణం కాబట్టి ఆయన మరణమే సంపూర్ణమైంది కాబట్టి ఆయన మరణం ద్వారా అనుదిన బలు పనికిరావు అవి నాశకరమైన హేయ వస్తువు వాళ్ళు మందిరం కట్టడము బలు అర్పించడము నాశకరమైన హేయ వస్తువుకి సాదృశ్యం ఇస్రాయల్ దేశాన్ని ఇస్రాయలు అనే పదాన్ని ఉన్నత స్థితికి నువ్వు హెచ్చింపజేయడము నీ హృదయంలో నువ్వు చేకూర్చుకుంటున్న నాశకరమైన హేయ వస్తువు దాని హృదయంలో నువ్వు అది పరిపాకం చెందే టైం ఇప్పుడు ఇప్పుడు దాని మందిరం కట్టాలా మనం అప్పుడప్పుడు న్యూస్ చూస్తా ఉంటాం జమ చేసుకున్నారు మొత్తం రెడీగా ఉంది ఇప్పుడు ఎప్పుడు దొరికితే అప్పుడు అవకాశం ఉంటే దాన్ని కట్టాలనేసి కానీ దేవుడు అక్కడ ఒక రహస్యని పెట్టి ఏంటంటే కన్ఫ్యూజన్లు ఈ రోజు కూడా గొప్ప గొప్ప ఇస్రాయల్ దేశంలోని యాజకులు ఇంజనీర్స్ సైంటిస్టులు అందరికి కన్ఫ్యూజన్ ఏంటంటే అక్కడ సొలమోను గతంలో కట్టిన మందిరపు స్థలంలో ఈరోజు ఒక మాస్క్ ఉంది మసీద్ ఉంది పెద్ద మసీద్ దాన్ని అల్ అక్సా మసీద్ అంటారు అది చాలా పెద్ద మసీద్ డోమాఫ్ రాక్ అని కూడా అంటారు ఇంగ్లీష్ లో ఆ మసీద్ని కూలగొట్టి కటాల అని ఒక ఐడియా ఎందుకంటే ఆ స్థలంలో ఉండే మందిరం మందిరం కూలిపోయినాక దాన్ని అక్కడ కట్టుకున్నారు మందిరం అనిల మందిరం కానీ ఇంకొక థియరీ ఏంటంటే ఆది స్థలం కానే కాదు సొలమోన్ దేవ్ సొలమోన్ కట్టించిన స్థలం అదే కాదు అది కానే కాదు అది వేరే స్థలం ఇంకొక థియరీ ఉంది ఈ రెండిట్లలో వాళ్ళు కన్ఫ్యూజన్ లో పడిపోయారు కానీ నేను ఈ మధ్య ఒక పాస్టర్ చనిపోయిన పాపం అతను అతను ఒక మంచి సైంటిస్ట్ ఆయన ఆర్కియాలజీ అన్నీ చదివినవాడు ఆయన కనుకున్నాడు ఆ మసీదు స్థలం కానే కాదని పాత నిబంధన కాలపు పుస్తకాలలోకి రుజువులు తీసి అది ఆ స్థలం కానే కాదు ఇది స్థలం అని గిహోను ప్రాంతంలో ఉందని రుజువుపరిచింది ఇప్పుడు మూడవ కన్ఫ్యూజన్ అల్ అక్స మసీద్ ఉన్న స్థలంలో ఉండేనా లేక దాని పక్కన ఉండేనా ఇప్పుడు కొత్తగా చెప్పిన గీహోను ధార నీళ్ళ ధార ఉంటుంది అక్కడ ఆ గీహోను ప్రాంతంలో ఉండేనా ఈ కన్ఫ్యూజన్స్ లో దాన్ని వాళ్ళు కట్టలేకపోతున్నారు కానీ నాకు తెలుసు ఈ కన్ఫ్యూజన్స్ త్వరగా పోతే వాళ్ళు దాన్ని అవుతారు కానీ వాళ్ళు ఏం చేసిన గానీ ఒక విషయం అర్థం చేసుకోవాలా వాళ్ళు కట్టిండ్ర మన ప్రభు మరణాన్ని వమ్ము చేస్తున్నారు దాన్ని ఎవరు ప్రోత్సహించు ఇవాలజలికల్ క్రిస్టియన్స్ కాబట్టి ఇది చాలా మత శ్రవార్త ఎన్ని నాలుగు అధ్యాయంలో మనం చూసిన వాక్యం చాలా ఎంతో లోతైన విషయాలు ఒకరోజు ధ్యానించిన ముగించని కాలం ఎందుకంటే అవన్నీ ఆ ల్యాండ్ ఆ స్థలము దాన్ని ఎన్నిసార్లు బాంబులు పెట్టి పేల్చని ప్రయత్నించారు వీళ్ళు యోధులు మీకు అర్థమవుతుందని నేను చెప్పేది మొత్తం కంట్రోల్ చేసి పెట్టిన లోకాన్ని వాళ్ళు మేము మేమే గ్రేట్ మేమే పరిశుద్ధ జనాంగం అనుకుంటున్నారు కానీ మన పవ్వే పరిశుద్ధుడు ఆయనను మించిన పరిశుద్ధుడు ఎవలేడు ఈ లోకంలో మనం పరిశుద్ధులం కాదు ఆయన నీతిని మనకు అనుగ్రహించు ఆయన బిడ్డలుగా పరిశుద్ధులుగా మనం తయారు చేసుకున్నాడు ఆయన లేకుండా మనం పరిశుద్ధం కాదు వీళ్ళు ఆయన లేకుండా పరిశుద్ధులు అది నాష్టకరమైన హేయ వస్తువు కాబట్టి ఇప్పుడు చూడండి బబులన్ గురించి నేను కొన్ని విషయాలు చూపిస్తాను ఇంకొక పది పదిహేను నిమిషాలలో మనం వాక్యాన్ని ముగించుకుంటాం త్వరగా బబులన్ గురించి ప్రకటన గ్రంథం పదహార అధ్యాయము పంతొమ్మిదవ అధ్యాయ పోయినవరం ధ్యానించినాం ఆ మహాప్రసిద్ధి గలీన పట్టణము మూడు భాగాలు విభజింపబడ్డదని కాబట్టి బబులోను నెడిది ఒక క్రైస్తవ సంఘానికి సాదృశ్యం ఆ క్రైస్తవ సంఘము మూడు భాగములుగా విభజింపబడ్డది అని అర్థం మొదటి రెండు గుంపులు సర్పములు తేలక సాదృశ్యం మూడవ గుంపు గొప్పజనానికి సాదృశ్యం అయితే ఈ మహాబబులోను కూలిపోవడం పెద్ద శబ్దంతో కూలిపోవడం అన్న వాక్యాన్ని మనం చూస్తాము ప్రకటన గ్రంథము కంటే ముందు దాంట్లో చూస్తాం చివరిగా పద్దెనిమిది అధ్యాయంలో ఇనిమియాభైవ అధ్యాయం అంతా యాభై యాభై ఒకటవ అధ్యాయం అంతా బబులోను ఎట్లా నాశనం అయిపోతుంది అని రాయబడింది అంత డీటెయిల్ గా మనం చూద్దాం ఎందుకంటే మొత్తం అధ్యాయం మీరు ఇంటి మనకు చూడండి యాభై యాభై ఒకటవ అధ్యాయం రెండో అధ్యాయులు మహాబులోను అంటే గతంలో చరిత్రలో మహాబులోను ఎట్లా కూలిపోయింది ప్రకృతి సహజంగా చెప్పబడ్డ వాక్యాలు ఉన్నాయి కానీ యుగ సమాప్తి సంబంధించిన వాక్యం అది ఎంత భయంకరంగా నాశనం అనేది విశదీకరించబడింది కానీ ప్రాణం గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయానికి వచ్చినప్పటికీ చూడండి ఒకసారి ప్రణవ్ గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయంలో ఈరోజు లేదా పట్టణము ఆ దేశమే లేదు కానీ ప్రణవ గ్రంథంలో అంటే అది రహస్యంగా ఎక్కడో ఉంది అన్నట్టే కదా కాబట్టి రహస్యంగా ఎక్కడ ఉంది చూడండి ఏమ వచనం రెండవ వచనం అతడు గొప్ప స్వరముతో ఆర్భటించి ఇట్ల నేను మహాబబులోను కూలీపోయేను కూలిపోయాను అది దయ్యములకు నివాస స్థలమును ప్రతి అపవిత్రాత్మకు ఉనికి పట్టును అపవిత్రాత్మను అసహ్యమునై ప్రతి పక్షికి ఉనికి పట్టు ఆయను ఏనైనాగా సమస్తమైన జనములు మహోద్రేకంతో కూడిని కూడిన దాని వ్యభిచార మధ్యమును ను త్రాగి పడిపోయేది కాబట్టి మహా జనం ఉంది అక్కడ ఇంకో విషయం చూడండి ఇన్నిసార్లు ధ్యానించిన ఈ వాక్యం మనం చాలా సార్లు మనం మహాబబ్లను పట్టినము కూను కూలేను ఒకసారి అంటే సరిపోతా రెండు సార్లు అన్నాడు ఎందుకు రెండు సార్లున్నాడు ప్రకృతి సహజంగా చూస్తే పాత కాలంలో కూలింది అది రెండోసారి కూలిపోతుంది అని అంటున్నాడు కాబట్టి బట్ కూలీను కూలీనంటే ఆల్రెడీ కూలిపోయింది అంటున్నాడు కాబట్టి ఇప్పుడు అర్థం చేసుకోవాలా మహాబాబులోను అది ప్రసిద్ది కలిగిన పట్నము అందులో మూడు గుంపులు మూడు గుంపులలో రెండు గుంపులు శాశ్వతంగా కూలిపోతాయి అందుకు కూలేను కూలీలున్నప్పుడు రెండు గుంపుల జ్ఞాపకార్థంగా చెప్తున్నాడు అది అట్లా అర్థం చేసుకుంటాం మనం చేసుకోము ఎట్టి పరిస్థితుల్లో కాబట్టి ప్రకృతి సహజంగా గతంలో కూలిపోయింది ఒకసారి రెండోసారి ప్రకృతి సహజంగానే కూలిపోబోతుంది చర్చ్ కాన్స్ట్రక్ట్ అంటే దాన్ని మనం క్రైస్తవ సంఘమే మహాపభులం లాగా ఉంది ప్రపంచం అంతట ఎందుకైంద మీరు మీకు ఇందాక విశదీకరించి చూపిస్తాడు వీళ్ళందరూ రెచ్చగొట్టున్నారని అది మూడు గుంపులుగా చెప్పబడ్డది మొదటి రెండు గుంపులు కూలిపోతున్నాయి మూడో గుంపు శమనగుండా బయటకు మొదటి రెండు గుంపులు శాశ్వతంగా నరకానికి పోతాయి అది చెప్పడం కష్టం చాలా కష్టం ఎందుకని అందుకే శాశ్వత సునంగొట్టిన సమాధులారా అన్నాడు వాళ్ళని పోలుస్తూ మీరు ఎట్లా పోరు పర్లోక రాజ్యానికి అన్నడా లేదా మీరు పోనీయరు ఆయన ఉత్తంగా చెప్పింది వాక్యం కాదు అది శాస్త్రులతోనూ పరిస్థితులతో మాట్లాడుతు యాజకులతో మాట్లాడుతుండ మీరు ఎట్లా పోరు పర్లోకరాజానికి అది చాలా భారంతో కూడిన విషయం అది అంత సునాయాసంగా తీసి పిచ్చాడు గానే మీరు ఎట్టి పరిస్థితుల్లో పోరు పోయే వాడిని పోనియారు మీరు పోనియారు మీరు అడగిస్తున్నారు కాబట్టి ఆ రెండు గుంపులు శాశ్వతంగా కూలిపోతాయి అందుకే ఆ రీతిగా బబ్బుల గురించి మాట్లాడుతున్నాడు ఇంకొక ఐదు నిమిషాలలో ఒక వాక్యాన్ని మీకు చూపిస్తా వచ్చేవారము మనం తిరిగి మలకి గ్రంథంలో ఒక వాక్యానికి చూడబోతున్నాం ఇప్పుడు ఏషావు గురించి చూస్తున్నాం ఇవన్నీ ఆ బూరలో ఊదినప్పుడు జరిగే ఈ అంశం ఇవన్నీ ఇప్పుడు ఏషావు గురించి మనం కొంతసేపు ధ్యానించినప్పుడు సరే వాడి గురించి ధ్యానించాలంటారు మీరు ధ్యానించాలా ఎందుకంటే అది నెరవేరే కాలం మళ్ళా ఆరంభమవుతుంది ఏషావు సంబంధించిన విషయం ఏంది ఒక మొదటి అధ్యాయం అంతా ఒకటే అధ్యాయం అది ఒక అంతా ఏషావు ఏదోముకు సంబంధించిన బోధనే కదా వాళ్ళు ఏమనుకున్నారు మొదటి అధ్యాయము ఆరో వర్షంలో వాళ్ళ గురించి రాయబడింది విశదీకరించి మా గుడారము కూలిపోయాను మా నివాస స్థలము నాశనం అని బాధపడుతున్నారు వాళ్ళు మేము తిరిగి పడిపోయిన మా గుడారంలో లేవడెత్తాము అని అనుకుంటారు కాబట్టి ఈ విషయం అర్థ చేసుకోండి దాన్ని పడగొట్టినరు అన్న విషయం ఎప్పుడైతే నువ్వు హెచ్చింప నిన్ను నువ్వు నువ్వు ఖచ్చితంగా వీళ్ళు పైన కట్టుకున్నారు వాళ్ళ కాలనీ ఆ కొండల మీద కొండల గుహలలో పైన కట్టుకున్నారు మాకు ఏం కాదు మేము చాలా సేఫ్ అనుకునరు మా మీదకి ఏ శత్రువు రారనుకున్నారు కానీ వాళ్ళందరినీ అక్కడి పడవేసిన దేవుడు అంత మంచి వైభవంగా ఉన్న మా కాలనీ పడిపోయింది మా పట్నం మా దేశం పడిపోయింది అని దుఃఖంలో మేము తిరిగి కట్టుకుంటాం దాన్ని మేము తిరిగి లేడరాన్ని పైకి లేపుతాం కాబట్టి గుడారం అన్నప్పుడు మందిరానికి సాదృశ్యం ఏషావు మందిరానికి సాదృశ్యం కాబట్టి మాది గొప్ప చర్చ్ మాది లార్జెస్ట్ చర్చ్ అని చెప్పుకోవడము ఏషావు గుడారం వాళ్ళంతా ఇవాంజలికల్స్ ఇసాల్ ప్రజలకి ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు కానీ ఆత్మీయ ఇసాల్ గురించి వాళ్ళు ఎప్పుడో మర్చిపోయినారు మనమే ఆత్మీయ మనమే ప్రథమ ఫలంగా ప్రభుత్వ ఈ లోకం నుంచి మనల్ని కొనుక్కున్నాడు ప్రథమ ఫలంగా ఉండడానికి కోరుకుని కొరదల రాష్ట్ర పత్రికలు చూస్తాం వాళ్ళు అది విడిచిపెట్టేశారు విడిచిపెట్టేసి ఇసల్ పదలే ప్రథమ ఫలం అని ప్రాధాన్యత ఇస్తున్నారు కాబట్టి ఈసా ఇఫెక్ట్ అంటాం దీని ఇంగ్లీష్ లో ఈసా ఇఫెక్ట్ లేక ఏషావు యొక్క ప్రభావం అట్లా రాసుకుంటాం వాక్య పంశం ఏషావు ప్రభావం అంటే ఏషావు ఎఫెక్ట్ అంటాం ఏషావు మనం చూసినాం ముందు సర్పంల గుంపులో ఉంటాడు తేళ్ల గుంపులకు సాదృశంగా ఉంటాడు రెండు గుంపులు అంటే మొదటి రెండు గుంపులు కలిసి ఉన్న గుంపునే ఏషాగు గుంపు అంటున్నాం కాబట్టి ఇస్కరియోత్ యూద ఏ షాగు సాదృంగా కనిపిస్తుంది మనకి ఏ రీతిగా అంటే ఇస్కరియోత్ ఆ యాజగులతో పాటు కలిసిపోయిండు ఎక్కడుండే ప్రభుత్వం ఎంత ఉండే లక్ష నలభై నాలుగు గుంపులో ఉన్నవాడు ఆ గుంపులకు వెళ్ళి ఎందుకు పడిపోయి నేను నీకు చెప్పిన లక్ష నలభై పాపం చేయలేరు ఒక్కసారి నువ్వు ఆ గుంపులో ముద్రించబడ్డాక నువ్వు ఎట్టి బస్ పోలేవు ఎందుకంటే అంతగా వెలిగిపోయిన వాడు మళ్ళా పోయినంటే రాలేడు మనం చూస్తాం హెబిల్ రాష్ట్రపతి కలిగిన వాక్యం గురించి అంతగా వెలిగిన వాడు ఒకసారి పడిపోతే వాన్ని బావు చేయడం అసాధ్యం ఎట్టిపస్ లో కాదు ఇస్కర్యోత్ యూదా విషయంలో జరిగింది అదే సరే ఇస్కర్యోత్ యూధ గురించి మనం అట్టి పరివారం ధ్యానించినాం మన ప్రభువే నీతి నేను అప్పగించిన అని పశ్చతాపడి క్షమాపణ పొందకలేకపోయాడు తన ప్రాణాన్ని తీసుకున్నాడు సూసైడ్ చేసుకున్నాడు అన్న విషయాన్ని మనం జీనించినాం కాబట్టి ఇస్కరియోత్ యూధ దేనికి సాదృశ్యం అన్నప్పుడు ఇక్కడ మనం చూస్తున్నాము తేళ్లకు సాదృశ్యం ఆయన ఏం చేసిండు ఆయన పక్కనే ఉంటూ ఆయనతో పాటు భోజ భుజిస్తూ ఆయనను కాటేసిండు కాబట్టి తేల్ కాటేస్తుంది కాబట్టి ఆ దశలో ఈకర్యోత్ యూధ దేవుని సేవకుల మధ్యలో ఉంటూ ఆయన పరిశుధాత్మ అభిషేకం పొందుకొని కూడా సేవ వాడు దయ్యులు వెలగొట్టిన వాడు ఆయన పక్కన ఉండి ఆయనకు బోయి ముద్దు అంటే ఆయన ఆయనని మోసగించిండి కాబట్టి తేళ్ల గుణగణము మోసగించే గుణగణం ఈ విషయం మనం అర్థాలి కాబట్టి సేవ జీవితంలో మనం మోసపోకుండా ఉండాలంటే త్వరగా దాని నుంచి మనం బయటికి వెళ్లిపోవాలి ఆ గుంపుల నుంచి కాబట్టిశావు ఏం చేసిండు తన జ్యేష్ఠతపు హక్కుని ఒక పూటి కూటి కొరకు అమ్మేసిండు అది ఈ రోజు మన కాలంలో నెరవేరుతుంది ప్రపంచం అంతటా చూసిన విషయంగా ఈవాంజలికల్ క్రిస్టియన్స్ అంతా మేము ఆత్మీయ ఇస్రాయల్ కాదు వాళ్లే ఆత్మీయ ఇస్రాయెల్ ఈశాన్ దేశంలో పుట్టిన వాళ్లే ఆత్మీయ ఇస్రాయల్ వారి హక్కును అమ్మేస్తున్నారు దీన్నే ఈశావు ప్రభావం అంటాం ఈ రోజు మన కాలంలో వాళ్ళ జన్మ హక్కుని వాళ్ళ ప్రథమ హక్కుని జ్యేష్ఠతపు హక్కుని శారీరకంగా ఉన్న ఇసల్ పలకి ఇచ్చేస్తున్నీ ఉల్టా అది వాళ్ళు చేస్తున్న పాపం ఇప్పుడు ఇస్కర్ యూదా యూధ ఏం చేసిన విషయం మనం చూస్తున్నాం ఇక్కడ ఓ రీతిగా తేళ్లకి సాదృశ్యం ఇంకో రీతిగా మిడతలకు సాదృశ్యం ఈ విషయం అర్థం చేసుకోండి ఎందుకంటే మిడతలు ఆహారాన్ని తింటాయి కదా వాటి గుణగణం కాబట్టి ఇష్కరి యోత్ యూధ వీళ్ళతో పాటు కూర్చొని పసక పండగా చేస్తూ మధ్యలకే లేచి ఈ విషయం మీరు చూసుకోండి అర్థం చేసుకోండి పస్కా పండగలో ఆయన పాలు పొందలే ఇస్కరియోత్ యూధ మీలో ఒకరు నన్ను అప్పగిస్తారు అన్నప్పుడు ఏం జరిగింది నేనా నేనా అని ఒకరొకరు ప్రశ్న వేస్తే యూధ ఇష్కరియోత్ యూదప్పుడు నేనా ప్రభు అంటే నీవన్నట్టే అనగానే ఆ క్షణమే దయ్యము అతనిలోనికి దూరనుంది వాక్యం ఆ క్షణమే దుష్టుడు సైతనుడు అతని లోనికి దూరను ఉంది అప్పుడు వాడు వెంటనే లేచి అక్కడి నుంచి అను అంటే వాడు అందులో పాలు పొందలేకపోయాడు ప్రభురాత్రి భోజనంలో పసక పండగ క్రమంలో వాడు పాలు పొందలేకపోయాడన్న విషయాన్ని చూస్తాం ఆ మూవ్మెంట్ దయ్యం దూరంగానే త్వరగా వెళ్లిపోయింది అక్కడి నుంచి వెళ్ళిపోయి సరాసరి ప్రధాన యాచకుల దగ్గర వెళ్ళిపోయి అమృభై అమృడి ముప్పై వెండి కాసుల గురించి మనం చూసినాం కదా వివే సమాప్తిలో ఇస్కర్ తిరిగి నెలవేరడం మనం చూడబోతున్నాం అది ఏంటంటే గొప్ప జనాన్ని అప్పగిస్తాయి యాచకులు గొప్ప జనాన్ని దోచుకోవడానికి సర్పాలను పంపిస్తారన్న విషయాన్ని మనం కాబట్టి ఎక్కడ చూసినా మన ప్రభు ఈ విషయాన్ని జ్ఞాపకం చేసి అనేకులు అభ్యంతర పడి ఒకరిని ఒకరు అప్పగించదురు అని చెప్పి కాబట్టి అది ఇస్కరియోత్ యూదా ఏ రీతిగా మన ప్రభుత్వ అప్పగించిండో యుగ సమాప్తిలో అది తిరిగి నెరవేరుతుంది అనేది యూధా ప్రభావం లేక దాన్ని ఏమంటాం ఇస్కరియోత్ యూధా విధానం అది సైకిల్ తిరిగి ఆ సైకిల్ నెరవేరు జూడా సైకిల్ అంటారు ఇంగ్లీష్ లో కాబట్టి అది తిరిగి నెరవేరే కాలం మనం వచ్చినాం యుగ సమాప్తిలో బాహటంగా వీళ్ళందరూ గొప్ప జనాన్ని హంటింగ్ చేస్తున్నారు హంటింగ్ చేసి వాళ్ళని పట్టుకుంటారు పట్టుకొని పోయి ప్రధాన యాజకులకు అప్పగిస్తారు అప్పుడు ఏం జరుగుతుంది ఈ విషయం చాలా కష్టతరంగా ఆలోచించడం పొంతి పిలాత్ మలా మనకు నిజంగా వాడు కనిపించడు ఏం జరుగుతుందంటే ఈ రోజు పొంతి పిలాత్ అంటే గవర్నమెంట్ సర్పంలు తేళ్లు గొప్ప జనము పొంతి మన ప్రభు ప్రధాన యాజకులు ఇస్కర్యోత్ యూధ పొంతి పిలాత్ ఇవి రోల్స్ తిరిగి నెరవేర్త విషయం చూపిస్తారు ప్రభు ఆయన చెప్పినట్టు అనేకల అభ్యంతర పరి ఒకరినొకరు అప్పగించుకుంటారు తల్లిదండ్రులు పిల్లలు అందరూ అప్పగించుకుంటారు ఎట్లా అప్పగించుకుంటారు వీళ్ళు పోయి పోలీసు కంప్లైంట్ ఇస్తారు గవర్నమెంట్ కి కంప్లైంట్ ఇస్తారు ఏమని కంప్లైంట్ ఇస్తారంటే వీళ్ళు ఆత్మీయ ఇస్తాయాలంట వాళ్ళు కాదంట ఒక తప్పు లెక్క గొప్ప జనంలో మనం చెప్తున్న బోధ ప్రకారంగా గొప్ప జనం మేల్కున్నప్పుడు వాళ్ళ మీద తప్పు నేరం మోపాలా నేరం మోపి గవర్నమెంట్ అప్పగించాలా పోలీసు వాళ్ళ దగ్గర తీసుకుపోయి ఇక వీళ్ళు చేసిన పని ఇట్లా అంటే పోలీసు ఏమర్థం అవుతుంది వాక్యం సుప్రీంకోర్టు జడ్జి కూడా అర్థం కాదు ఈ వాక్యాలు ఎందుకంటే ఇది ఆత్మీయమైన విషయాలు అర్థం కాని కంప్లైంట్ ఇస్తుండే కదా నీ మీద అది జరగబోయే కాలం ఎట్లా గొప్ప జనాన్ని అప్పగిస్తారు అనేది మీకు ఎప్పుడు చూపించలే అనేకుల అభ్యంతరపడి ఒకరినొకరు అప్పగించుకుంటారు కరెక్టే కానీ ఎవరు వాళ్ళు అనేది ఇప్పుడు అర్థమవుతుంది మీకు మన ప్రభుని ఎట్లా అప్పగించిండో ఆ ప్రధాన యాజకులలో కొంతమంది గుడాచారులు స్టెఫెన్ ని ఎట్లా అప్పగించు యాజకులకి అట్లనే యుగ సమాప్తిలో నీ పక్క నుండి హలలు పాట పడేవాడు నిన్ను అప్పగిస్తాడు అందుకే అక్కడి నుంచి బయలుపవాలి ఇద్దరు పాట పాడుతూ ఉంటారు కానీ అప్పగించే టైం అది అప్పుడు పోలీసులకు అప్పగిస్తే ఏ మీరు ఏం చెప్తున్నారు నాకేం అర్థం కాదు అంత పిచ్చిగుంది భాయి మీ ఇష్టం మీరు మీరు మీరేమైనా చేసుకోండి పోగిస్తారు పోలీసులకు అర్థం కాదు ఇలాంటికి అర్థం కాలే ఏం చేయాలను అందుకేం చేసింది చివరికి యాజకులకే అప్పగించింది మీరే పోయి ఏమన్నా చేసుకోండి అనేసి ఇక సమాప్తిలో జరిగేది కాబట్టి ఇక్కడ వరకు మనం ఈ యొక్క వాక్యాన్ని ముగిస్తాం వచ్చేవరము మరికొన్ని విషయాలు చూసినాకనే బూరల బూరలు ఊదడం అనేది ఆరంభిస్తాం ఇవన్నీ అర్థమైనా అవి లేకపోతే గాలికి చెప్పుకున్నట్లుంటది నాకు మీరు గాలికి విన్నట్లే ఉంటుంది ఈ వాక్యం అట్లుండకుండా ఉండాలంటే ఇవన్నీ ఈ ఉపగాత్వాన్ని ఇంకా కొంచెం ముందుకు పోనిస్తాం కానీ వచ్చే వరం ఏం చేస్తాం కొంత స్పీడ్గా చేస్తాం హు దీర్ఘంగా పోకుండా ఇవన్నీ ఈ చిహ్నాలన్నీ ఫస్ట్ చూసేస్తాం కంప్లీట్ గా చిహ్నాలన్నీ చూసినాక అటు వచ్చే వారం నుంచి మొదటి బూర ఆరంభం చూస్తాం ఆ మొదటి బూర ఊదినప్పుడు ఈ గుంపులు ఏమైతాయి ఒక్కొక్క గుంపు ఎట్లా ఏం చేస్తారు ఆ విషయాలు మనం ధ్యానిస్తాం వచ్చే వారం నుంచి అటువంటి కృపను ప్రభు మనకు అనుగ్రహించాలని ప్రార్థించండి ఇది చాలా కష్టతరమైంది ఎందుకంటే చాలా అటాక్స్ అయితున్నాయి నాకు ఎట్లా అటాక్స్ అయితున్నాయి ప్రకృతి సహజమైన అటాక్స్ కావు భయంకరమైన కఠినమైన దయ్యాపు ఆత్మలు వచ్చి అటాక్ చేస్తున్నాయి రాత్రులల్లో చాలా కొట్టడాల్సి వస్తున్నాయి మా ఇంట్లో అందరు తెలుసు నా మీదకి దయ్యం వస్తాయి అరేష్ రకరకాల టైంలో దయాలసే తెలు కానీ ఆ టైంకి ఎవరు మేలుకుంటారు రాత్రులల్లో గాలిని నిద్రలు ఉన్నప్పుడు అప్పుడు వస్తాయి వచ్చి మీద పడతాయి అవి నేను వాడతాను ఉంటాను ఇంకెవరన్నా ఉంటే నాతో పాటు బాగుంటుంది కొట్లాడడానికి నేను ఒక్కరిని కొట్టాల్సి వస్తుంది అర్థమవుతుందా ఇది ఇప్పుడు కాదు ఒక ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి నాకు జరుగుతుంది ఈ విషయం కానీ ఇప్పుడు మటుకు ఇంకా చాలా పవర్ఫుల్ గా ఉన్నాయి ఆ దయ్యాలు చాలా పవర్ఫుల్ దయ్యాలు వచ్చి కొడుతున్నాయి నాకు ఒక విషయం తెలుసు నా ప్రభు కంటే అవి ఏవి కూడా పవర్ఫుల్ కావు కదా అవి ఏం చేస్తే కొంచెంసేపు కొట్లాడడానికి ప్రయత్నిస్తాయి నా ప్రభు నాలో ఉండడం తెలుసుకున్నప్పుడు అది విడిచిపెట్టి ఉంటాయి అంతవరకు మటుకు శ్రమ ఉంటుంది ఆ రాత్రి నిద్ర మేలు కుట్టసే కొద్దిసేపు వర్షిప్ చేసుకోవాలా బ్లెస్డ్ ప్రార్థన చేసి నీళ్లు కొద్దిసేపు తాగాల కొంచసేపు అటిట్యూబ్ అయితే తిరగాల వర్షిప్ చేసుకోవాలా భాషలో ప్రార్థించాలా ఆ నిద్ర డిస్టర్బ్ అయితే మళ్ళీ రాదు కదా నెక్స్ట్ డే దాని ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి ఇవన్నీ మనకు తప్పదు సరే నన్ను అటాక్ చేసినట్లు మిమ్మల్ని కూడా అటాక్ చేస్తాయి నాకు తెలుసు అవి అటాక్ చేస్తాయి ఎందుకంటే మీరు గమన ఉంటారా నేను గమని కదా నేను గమని వాటి ఇక్కడ చెప్తాను ఇంకెక్కడ చెప్తాను ఇంకెక్కడెక్కడ పోయినా చెప్తా ఉంటాను మనకు అప్పగించబడ్డ సేవ అదొకటే నీకు బయల్పరచబడ్డ సత్యాన్ని ఎట్టి పసులో నీతో పాటు దాన్ని సమాధి చెయ్యొద్దు నీ శరీరంలో జీవమునంత వరకు వాటిని నువ్వు ప్రకటించుకుంటానే పో ఎక్కడ పోయినా మనం పెద్ద గుంపుల గురించి ప్రయాసపడతలేం మనకు కావాల్సింది చిన్న మంద మన ప్రభు అడిగింది కూడా చిన్న మందని కాబట్టి చిన్న గుంపు గుంపునే పర్ఫెక్ట్ గా తయారు చేసుకుందాం వాడుపోయి పది వందలు అవుతారు ఒక్కొక్కడు పోయి పది అవుతారు భవిష్యత్తులో ఎందుకంటే ఇంకొక ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ నేను ఊహిస్తున్న ప్రకారంగా టైం ఏం చెప్తలే మీకు నేను మహాంట ఇంకొక ఫార్టీ ఇయర్స్ ఇది మొత్తం డిస్ట్రాయ్ అయిపోతుంది యుగం ఈ కాలం అంతా దానికి సిద్ధమవుతుంది మీరు చూస్తున్న ప్రకారంగా సంవత్సరం సంవత్సరము ఎట్లా దిగజారిపోతుంది ఈ లోకం దీన్ని ఎవడు బాగు చేయలేడు ఎందుకంటే ఇది పడిపోయిన సృష్టి ఆదామావల కాలంలో ఇది పడిపోయింది దేవుని దృష్టిలోకి పడిపోయింది అందుకే నరుని హృదయం బాల్యం నుండే చెడుతనంతో నిండి ఉంది అన్నాడు అది మంచికి కాదు ఎయిటీ మంచిది కాదు క్రైస్తవులు ఓన్లీ ఈ టూ పర్సెంట్ ఎయిటీ అది టెన్ అంటే నైన్టీ పీపుల్ ని ఈ టూ మార్చాల ఒక్కడు పదివందలు అవుతాయి గానీ అది సాధ్యం కాదు ఆ పదివందల్లో ఒక్కొక్కరు మళ్ళా పదివందలు అవుతాయి కానీ ఈ దేశం ప్రభు కొరకు సిద్ధపరచుకోలేదు అందుకరకు మేము మన ప్రార్థనలు చాలా అవసరం ప్రభు ఇంకొక ట్వంటీ ఫార్టీ ఇయర్స్ మాక్సిమం ఇది మొత్తం చెత్తగా చదివే పక్కా సదమా గుమర లాగా తయారైతుంది మన ప్రభు చెప్పినట్లు ఆయన ఆ కాలం ఎట్లు ప్రభు అక్కడ కాలం అట్లుంటుంది పర్ఫెక్ట్ గా సదమా గుమర కంటే నీచంగా తయారైతుంది అందుకే ప్రభు అన్నాడు మీకు మీ మీ మధ్యలో చేసిన అద్భుతాలు సదమా కాలంలో చేసి వాళ్ళు రక్షణ పోతే వాళ్ళు అన్నాడు కాబట్టి వాళ్ళకంటే ఇంకా భయంకరంగా దిగజారిపోయే ఈ కాలం గురించి ప్రభు మనకు జ్ఞాపకం చేసింది కాబట్టి ఈ కాలం నేను నిలబెట్టి సతమ కాలంలో లేవు మరి కఠినమైన కాలంలో నువ్వు ఉన్నావు ఆయన ఆయన కృపలో నువ్వు నువ్వు భయపడవు నీ ప్రాణం గురించి నీకు తీపి అసలేదు నువ్వు చేయాల్సిన పని మట్టుకు నువ్వు చేయాలా కదా స్టెఫెన్ మరణించేట ఇంకా మరణించే పర్ఫెక్ట్ అభిషేకం అన్నీ చూస్తుండే దర్శనాలు పరలోకంలో ఏం జరుగుతుంది అంతా చూస్తున్నాడు ఆయన చనిపెట్టానికి అటువంటి అభిషేకము మనకు అందరికి అనుగరించబోతుంది దేవుడు దాని కొరకు నువ్వు సిద్ధపడాలా కాబట్టి ఈలోకప్పు ఆ శబ్దాలతో అలసిపోవద్దును ఈలోకప్పు పనులతో అలసిపోవద్దును ఆయన కొరకు కనిపెట్టుకో ప్రవ్వా నా నేను కనిపెట్టుకున్నాను అతను మాట్లాడు ప్రవ్వా నేనేం చెయ్యాలా నేను ఎక్కడ పోవాలా ఎవరికి ఏం చెప్పాలా మీరే చెప్పండి ప్రవ్వా అటువంటి శ్రేష్టమైన సేవ కొరకు మనల్ని కాబట్టి మన కుటుంబ సమస్యలను చూడ చూడొద్దు మనం మన వ్యక్తిగత సమస్యలను చూడద్దు ఆయన వైపు చూస్తూ మన గురి యొక్కకు మనం పరిగెత్తాల మన పరుగు పందాన్ని మనం ముగించుకోవాలి లోకంలో మన కొరకు ఏమి నీతి కిరటము భద్రపరచబడి ఉన్నది అది పొందుకోవడం కొరకు పేసుకోవాలి ఉత్తగం పుట్ట కిరీటం ఓరికన్నా ఉత్తగిస్తాడు కిరీటం నువ్వు కష్టపడితేనే కిరీటం ఉత్తగా వర్షం వేసుకొని హలలే పాటలు పాడటానికి కిరటం ఎందుకు కిరీటాలు ఎవరికి ఇస్తారు యుద్ధంలో గెలిచిన వాడికి ఇస్తారు కిరీటం కాబట్టి ఈ ఆత్మీయ పోరాటంలో మనం గెలవాలా ఓడిపడానికి వీలెదు నిష్ఫలం కావద్దు మనం అపవిత్రతకి అవకాశం ఇవ్వద్దు మనం సంపూర్ణమైన పరిశుద్ధతలకు పోవాలా ఆయన పరిశుద్ధుడు కాబట్టి ప్రవ్వ నీ పరిశుద్ధం నాకు ఈ ప్రవ్వా మనము ఆ పరిశుద్ధుల పోవాలా ఎందుకంటే ఆయన చూపించడు మనకి నాకు కూడా చూపించాడు చాలా అవసరం మనకి ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఇవన్నీ పరిశుద్ధమైన వాక్యాలు కాబట్టి వీటిని గ్రహించాలంటే ఆయన పరిశుద్ధతలకు మనం పోవాలా ఆయన ధరించుకోవాలి అందుకే మనం ప్రవ్వా నన్ను పరిశుభ్ర పరచు ఆయన పరిశుధ పరుస్తాడు నీ నాలుకని పరిశుదరుస్తాడు నీ హృదయాన్ని పరిశుధపరుస్తాడు అప్పుడు ఇవన్నీ నీకు అర్థమవుతాయి వాటిను అనేకులకు చూపించగలవు ప్రార్థిస్తాం పరిశుద్ధ రఘు తండ్రి మీకు వందాలనైనా ప్రవ్వా యువ సమాప్తిలో ఏం జరుగుతుందన్న విషయాలు మీరు మాతో మాట్లాడుతున్నారు మేము బూరెల తీర్పుకు సంబంధించిన వాక్యాల ధ్యానిస్తున్నాం అయినా అందులో ఉన్న ప్రతి చిహ్నాన్ని మీరు మాకు చూపిస్తారు ఈరోజు మరికొన్ని చిహ్నాలు ఉన్నాయి ప్రవ్వా వాటిని మేము ధ్యానించినాక ఆ యొక్క తీర్పుకు సంబంధించిన వాక్యాలను మేము ధ్యానిస్తాం అయినా మీ యొక్క సాయం మాకు అనుగ్రహించండి ప్రవ్వా మీరే ఈ యొక్క గ్రంథాన్ని విప్పిన వారు ఈ లోకంలో ఎవ్వరికి యోగ్యత లేదు యోహోను భక్తుడు ఏడుస్తున్నాడు ప్రవ్వ అయ్యో ఎవ్వరు ఈ పుస్తకాన్ని విప్పేవాళ్ళని ఏడవద్దు గౌరపిల్ల ఈ లోకం కొరకు ప్రాణం త్యాగం చేసిన గోరపిల్ల రక్తాన్ని పెట్టి ఈ లోకం కొరకు తన ప్రాణాన్ని త్యాగం చేసిన గోరపిల్ల ఉంది తను దాన్ని విప్ప యోగ్యుడు అన్నప్పుడు ప్రవ్వ మీరు తప్ప ఎవ్వరూ వీటిని మాకు చూపించలేరు ఏ బైబుల్ కాలేజీలో వీటిని చూపించలేరు ఏ పాస్టర్లు పాస్టర్ అమ్మలు చూపించలేరు కేవలం మీరే వాటిని మాకు చూపించండి మీ యొక్క పరిశుద్ధాత్మ ద్వారా వాటిని అర్థం చేసుకోవాలా అనేకులకు మేము ప్రకటించాలా అనేక ప్రాంతాల్లో బైబుల్ స్టడీస్ చేసి మేము అనేకులను సిద్ధపరచాలా ఒక గొప్ప సమూహాన్ని మేము సిద్ధపరచాలా మీ కొరకు యుగ సమాప్తిలో ప్రవ్వ వాడు విజృంభించి పనిచేస్తున్నాడు మగ శిష్యువుని మేము ఆ మీ కొరకు కాపాడాలా ప్రవ్వ మేము విడిచిపెట్టడానికి వీల్లేదు వారని మీ పరకు మేం ప్రసంగించాలా అటువంటి సేవలో మమ్మల్ని నడిపించి మీరే మహిమ పొందమని మేము తిరిగి ఇంటికి వెళ్తుండగా మీ యొక్క ఆత్మీయ నడిపింపు మీ దూతల కాపుతలు దేచేసి నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించున్నాం తండ్రి